ప్రార్థన చేస్తాం పరుషుధు రఘు తండ్రి యేసు ప్రభావ మీకు వాదనాలైనా సర్వోన్నతుడ సమస్త సృష్టికి మూలకారంగా మా దేవ మీకెంతో వదనాలైనా అబ్రహా ఇసాకు యాకోబ్లకు ఉపదేవ మీకే సతులు స్తోతాలైనా ప్రవ్వ సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహాయిశ్వర్యం మీకే కలుగురు నాక ప్రొవ్వా ఈ యొక్క దినమంతా సాయంత్రం నడిపించినారు సాయంత్రం సమ్మ ప్రభావ మీ యొక్క వాక్యా నడిపించినారు బట్టి మీకు వదనాలు ప్రొవ్వా మీ యొక్క మేము గణించబోతుండగా మాతో మాట్లాడండి ప్రభావ మా జీవితాన్ని సరిచేయండి వాళ్ళని బలహీనతలు తొలగించండి ప్రభు మీందు మేము బలవంతులుగా తయారు కావాలా ప్రభావ నైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చింది మీకు ఎంతో మా యొక్క మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా ప్రభావ మీ వాక్యం మీద కేంద్రీకరించుకొని మేము జీవించినట్లా సహాయపడండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించాలా దాని ప్రభావం మేము మా జీవితంలో పాటించాలా అవలంబించుకోవాలా దాని తర్వాత ప్రభావ అనుభవపూర్వకంగా వాటిని మేము ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించి ఓ ప్రభు ప్రతి కష్టం నష్టం ఎల్కే బిడుచు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈరోజు అక్టోబర్ పదిహేడవ తారీఖు రెండు వేల పదిహేడవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా బూరల తీర్పు అన్న అంశాన్ని కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఇక్కడ పోయిన వారము రెండవ బూర సంబంధించిన విషయాలని మనం ఆరంభించుకున్నాం ఎక్కువ దీర్ఘంగా ధ్యానం చేయకపోయినా లేట్ గా స్టార్ట్ అవ్వడం వలన ఈరోజు ఇంకొంచం దీర్ఘంగా దానికి సంబంధించిన విషయాలను ధ్యానించడానికి ప్రయత్నిస్తాం మొదటిదిగా ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఎనిమిది తొమ్మిది వచనాలలో రెండవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది అన్న విషయాలు అక్కడ రాయబడ్డాయి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలలో రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయను తొమ్మిదవ వర్షంలో సముద్రములోని ప్రాణము గల మూడవ భాగము చచ్చెను ఓడలలో మూడవ భాగము నాశనమాయను కాబట్టి ఇక్కడ నాలుగు ముఖ్యమైన చిహ్నాల గురించి మనం ధ్యానిస్తున్నాం పోయినవరం ఆరంభించినము ఈ యొక్క గొప్ప పర్వతం గురించి దాన్ని ఇంకా విశదీకరించుకొని మనం ధ్యానించే ప్రయత్నిస్తాం ఈరోజు ఇందులో నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి రెండవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందని బూర ఊదడం అంటే హెచ్చరించడం కాబట్టి హెచ్చరి హెచ్చరిక తర్వాత జరిగేది తీర్పు వాక్యము చెప్పబడ్డాక దాన్ని స్వీకరించకపోతే తీర్పు ఎన్నిసార్లు చెప్పినను లోబడని వాడు హఠాత్గా నాశనమగనని వాక్యం ఉంది నీ దగ్గరికి ఎన్నిసార్లు ప్రభు సువార్త ఎన్ని సార్లు దేవుడి వాక్యం నీ దగ్గరకు వచ్చింది అయినా గానీ నువ్వు దాన్ని తృణీకరిస్తున్నావు నీ యవన కాలం నుంచి కాని దేవుడు ఒక దినం అవకాశం ఇవ్వడి ఇంకా ఎందుకంటే అవకాశాలు అన్ని ఇచ్చి విడిచిపెట్టేస్తాడైనా ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా నీ జీవిత విధానం మార్చుకుంటలేవు నువ్వు నీ జీవితాన్ని ఆయనకు నువ్వు సమర్పించుకుంటలేవు నీ జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా ఆయనకు లోబడి జీవించలాగిన తయారు కావట్లేవు కాబట్టి ఆయన నిన్ను ఏం చేస్తాడు చివరికి విడిచిపెడతాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం ఈ వాక్యాలలో కాబట్టి రెండవ ధూత బూర ఓదినప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం మొదటిదిగా అగ్ని చేత పెద్ద కొండ కాబట్టి మొదటి బూర అంతట్లో మనము అగ్నికి సంబంధించిన విషయాలు ధ్యానించినాం అగ్ని ఏ రూపకంగా అది దేనికి సంబంధించింది అన్న విషయం ముఖ్యంగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు విషయాన్ని మనం హెబిల్ రాష్ట్ర పత్రికలో ధ్యానించాం తర్వాత ఈ అగ్ని ఆయన కోపానికి సాదృశ్యం ఆయన కోపము మండుకున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మొదటి బూర ఓదినప్పుడు ఆయన కోపము మనుషుల మీద రగులుకున్నది ఎందుకు ఆయన ఎన్నో వేల సమాచారాల నుంచి అన్నిటిని తాళుతూ అన్నిటిని భరిస్తున్నాడు ఇప్పుడు ఆయన ఇంకా భరించడు ఎందుకంటే యుగ సమాప్తికి వచ్చేసిన మనము ఈ ముగించే సమయానికి మనం సిద్ధమవుతున్నాం ఏ క్షణంలో ముగిస్తుందో మనకు తెలియదు ఎందుకంటే అన్ని ప్రవచనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయి మన కాలంలో కాబట్టి అవి నెరవేరే టైము అవన్నీ ముగించే టైంకి మనం సిద్ధమవుతున్నాం కాబట్టి తీర్పు బహు త్వరగా బహు సమీపంలో ఉన్నది అది ఆల్రెడీ ఆరంభమైనది అన్న విషయం మనం ధ్యానిస్తున్నాం పేద రాష్ట్ర తీర్పు దేవుని ఇంటి ఆరంభము కాలము వచ్చి ఉన్నది అన్న విషయాన్ని మనము పోయిన వరకు కూడా ధ్యానించాం కాబట్టి ఫస్ట్ తీర్పు దేవుని ఇంటికే అది ఎవరు అర్థం చేసుకోలేరు ఎవరు దాన్ని ధైర్యంగా ప్రకటించలేరు క్రైస్తవ సంగానికే మొదటి తీర్పు అన్న విషయాన్ని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి బూరలు అన్ని ఊదినప్పుడు ఫస్ట్ తీర్పు దేవుని ఇంటికే ఆరంభమవుతుంది అది ఆల్రెడీ అయింది అని పేతురు చెప్తున్నాడు ఎప్పుడు ఆరంభమైంది రెండు వేల సంవత్సరాల ఆరంభమైంది ఇప్పుడు మన కాలం కష్టపడికి ముగిస్తుంది అది కాబట్టి తీర్పు ఆరంభమై ముగించే టైం అన్నట్టు ఉపమాన రీతికి చెప్పాలంటే ఉదయం ఆరంభమై సాయంత్రం ముగించినట్లు కాబట్టి ఆరంభమై మొదటి దశాబ్దంలో మన కాలానికి ముగించేదానికి మనం సిద్ధం అవుతున్నాం తర్వాత ఈ బూరల తీర్పుకి సంబంధించిన విషయం ధ్యానిస్తున్నప్పుడు ముఖ్యంగా ఇవన్నీ లీనియర్ ఫ్యాషన్ గా అన్న విషయాన్ని నేను మీకు చూపించిన ఇంగ్లీష్లో చెప్తున్నాను దాన్ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తా లీనియర్ ఫ్యాషన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి అనేది లీనియర్ లీనియర్ అంటే ఒక ఒక విషయం జరిగినాక ఇంకొక విషయం దాని తర్వాత ఇంకొక ఇంకో రీతికి చెప్పాలంటే ఇప్పుడు ఎనిమిది నర దాని తర్వాత తొమ్మిది దాని తర్వాత తొమ్మిది నర అని చెప్పే విధానాన్ని లీనియర్ అంటాం లీనియర్ ఫ్యాషన్ గా నడవవు దేవుని దృష్టిలో సమయం అనేది ముందుకు వెనకలకు వెళ్తా ఆయన విషయంలో ఆయన ఆయన దృష్టిలో టైం అనేది నాన్ లీనియర్ అంటే ముందుకు వెనకలకి ముందుకు వెనకలికి వెళ్తా విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనుషులకి అది లీనియర్ అంటే మనము ఆ కాలంలో కాలం చక్రంలో ఇరుకబడి ఉన్నాం కాబట్టి ఆ చక్రం తిరిగినంత కాలం కాలం తిరిగినంత కాలం మన మనకు జీవితాలు పోతేనే ఉంటాయి కానీ మన ఆత్మకు లీనియర్ టైం అనేది లేదు అంటే అది ముందుకు వెనకలిగిపోతుంటది ఎందుకంటే జగత్ పునాదులు వేయబడక ముందే గొరెపిల్ల మరొకరకు వధింపబడెను కాబట్టి ఆయన ఆయన కలవలసరణం అనేది కచ్చితంగా జరిగింది కానీ అది ఎప్పుడో జరిగింది ఈ సృష్టి ఆరంభానికి ముందే జరిగింది అన్న విషయం అక్కడ జ్ఞాపం చేస్తుంటుంది దాని తర్వాత భూమికి పునాదులు వేయకబడ ముందే నేను నిన్ను చూసిన అంటాడు అన్నడ లేదా అంటే ఈ భూమి భూమిని బయటికి తీసుకురాక ముందే అది ఎక్కడో అగాధంలో నీళ్ళ లోపల జల జలం లోపల ఎక్కడో దాచి ఉంటే దానికి పునాదులు వేయకముందే దేవుడిని చూసిండట అంటే నువ్వు ఎప్పుడో ఉన్నావు టైంలో అంటే టైం అనేది ఆరంభం కాకముందటి నుంచి నువ్వు ఉన్నావు ఆయన టైంకి ముందున్నవాడు టైం తర్వాత కూడా ఉండేవాడు ఎందుకంటే టైం ఆగిపోతుంది అనేది వాక్య ప్రారంభంగా చూపిస్తాం టైం ఆగిపోతుంది సమయం అనేది ఆగిపోతుంది యహోశ కాలంలో కూడా ఆగిపోయింది కదా టైం కాబట్టి అది దేవునికి సాధ్యం మనుషులకు అసాధ్యం కాబట్టి ఆయన దృష్టిలో మొదటి బూర కాలంలో ఆరంభమైన కోపము రగులుకొని రెండవ బూర ఆరంభమైన కాలంలో కూడా కొనసాగుతూనే ఉంటది ఆ రీతిగా ఆరవ బూర ఊదినప్పుడు కూడా ఆయన కోపము కొనసాగుతూనే ఉంటది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి లీనియర్ కాదు అది దాన్ని ఏమంటామంటే ఒకదాని మీద ఒకటి జరుగుతూ ఉంటది అంటే మొదటి బూర ఊదినప్పుడు జరుగుతున్న తీర్పు అది కొనసాగుతున్నప్పుడే దాని మీద నుంచి రెండవ బూర ఊదినప్పుడు జరిగే తీర్పు కూడా ఆరంభం ఉంటది అంటే ఇప్పుడు ఇట్లొకటి స్టార్ట్ అయ్యి రెండవ ఇది మొదటి బూర మొదటి బూర ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు రెండవ బూర ఇక్కడ నుంచి ఆరంభం ఉంటుంది కానీ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది ఇది అనే పోతా ఉంటది వాళ్ళ దాని కింద మూడవ కాలం పోతానే ఉంటది కాబట్టి దాన్ని ఏమంటామో ఇంగ్లీష్లో నాకు ఇంగ్లీష్లో కూడా తెలుసు పదం ఒకటి కొనసాగుతూ ఉంటే స్టార్ట్ అయి కొనసాగుతూ ఉంటుంది మూడవది స్టార్ట్ అయి కొనసాగుతూనే ఉంటది నాలుగవది స్టార్ట్ అయి కొనసాగుతూనే ఉంటుంది ఆయన దృష్టిలో తీర్పు అట్లుంటది అన్నట్టు కాబట్టి బైబుల్ కాలేజెస్లలో అనేక సంఘాలలో బైబుల్ స్టడీస్లలో వాళ్ళు ఏ రీతిగా ధ్యానిస్తారంటే ఆల్రెడీ ఆరు బూరలు ఊదబడ్డాయి జరిగిపోయింది అన్న విషయాన్ని చెప్తారు ఇప్పుడు మనం ఏడవ బూర కాలంలో ఉన్నాం అంటారు అంటే ఆరు బూరలు ఆల్రెడీ ఊదబడ్డాయి అవన్నీ జరిగిపోయినాయి అని చెప్తారు ఏ రీతిగా చెప్తారు ఉదాహరణకి చేపలు చచ్చినాయి అంటే ప్రపంచం వద్ద చేపలు ఈ రోజు కూడా చనిపోతున్నాయి అట్లా ఈ రోజు పేపర్లో పొద్దున చూస్తే ఐదు లక్షల చేపలు జరిపారంట మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడా ఆంధ్రా దిక్క తెలంగాణ తెలంగాణ దీనికి చనిపోతున్నాయి పేపర్లు మన ఎక్కడ గానీ రెండు స్టేట్స్ వల్ల చేపలు చనిపోతున్నాయి ప్రపంచం మొదటి ఆయిల్ లీకేజ్ వల్ల కొన్ని లక్షల చేపలు చనిపోతున్నాయి ఆ న్యూక్లియర్ వేస్ట్ వల్ల కొన్ని లక్షలు చనిపోతున్నాయి ట్యాంక్ బండ్ కొన్ని చనిపోయి అన్ని గాలి ఎటు వీసి అటు కొట్టుకుని వస్తున్నాయి చనిపోయిన చేపలు చనిపోయిన చేపలు కాబట్టి ఇవి నెరవేర్నే చూడవు అని చెప్తున్నారు కానీ అది ప్రకృతి సహజమైంది ప్రవచనము ఆత్మీయమైంది విషయాన్ని మనం నేర్చుకున్నాం ఇక్కడ ఎందుకంటే పాతవి గతించిన ఈ సమస్తూ క్రతమవైన కాబట్టి ప్రవచనాలు ఆత్మీయమైనవి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ ఆత్మీయమైన చిహ్నాలకి సంబంధించింది అది కాబట్టి ఈ ఒక జీవికి సంబంధించింది కాబట్టి మొదటిదిగా రెండవ దూత గూర జరిగింది అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది కాబట్టి బాగా అర్థం చేసుకోవాల ఇంగ్లీష్ బైబుల్ పెద్ద అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ అని ఇక్కడ మటుకు కొండ వంటిది అని కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అది కొండ వంటిది అంటే కనిపించడానికి కొండలాగుంది కానీ అది కొండ కాదు అంటే అది ఇంకో దేనికో సంబంధించింది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి పోయిన మనం ఆరంభించుకున్నాం ఈ పెద్ద కొండ అనేది క్రైస్తవ సంఘానికి సాదృశ్యం ఏ బైబుల్ కాలేజాల్లో అట్లా ధ్యానించరు ఏ పుస్తకాలలో కూడా ఆ రీతిగా రాయబడలేదు ఏ కామెంటరీస్ లో కూడా అట్లా రాయబడలేదు ఎందుకంటే దేవుని తీర్పు దేవుని ఇంటి అంత ఆ కాలం వచ్చి ఉన్నది కాబట్టి ఈ తీర్పు అనేది ఆయన అగ్ని సంబంధించింది లేక ఆయన కోపానికి సంబంధించింది దేవుని మందిరం మీద ఆల్రెడీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయి కొన్ని కొంత చాలా కాలం జరిగిపోయింది అన్న మనం జ్ఞానిస్తున్నాం ఎంత కాలం అనేది మనకు తెలియదు పదిహేను వందల సంవత్సరాల పదహారు వందల సంవత్సరాల అని నేను చెప్పలేని స్థితిలోన్నాను కానీ అది మటుకు ఆరంభమై చాలా కాలం అయింది మన ప్రవ్ ఈ విషయాన్ని చేసిండు ఎప్పుడు ఆరంభమైందంటే బాప్తిజం ఇచ్చే యుహాను కాలం బాప్తిజం ఇచ్చే యోహాను కాలము మొదలుకొని పర్లోక రాజ్యము ఈ రోజు వరకు బలవంతుని చేతి పట్టబడి ఉన్నది అన్నాడు అంటే ఈ రోజు వరకు అంటే మన కాలం వరకు బాప్తిజము బాప్తిజం యోహాను కాలం అంటే మొదటి శతాబ్దంలో ముప్పై సంవత్సరంలో ఆరంభమైంది ఆయన బోధ పర్లోక రాజ్యం సంబంధించిన బోధ ముప్పై సంవత్సరంలో ఆరంభమైంది మొదటి దశాబ్దంలో ముప్పై సంవత్సరంలో ఆరంభమై ఈ రోజు వరకు కూడా పర్లోగరాజం సంబంధించిన బోధం పోతనే ఉంది కొనసాగుతుంది అందుకే మనం అందరినీ పర్లోకరాజు సిద్ధపరస్తాం అందరూ త్వరగా సిద్ధపడండి దేవుడి రాజ్యం గురించి సిద్ధపడండి రాకడెంత సమీపం ఉంది అనే రాజ్యంలోనికి మనం అడుగు పెట్టాలా అని మనం అందరికీ ప్రకటిస్తా ఉన్నాం తక్కినదంతా అబద్ధం ఈ లోకంలో అన్ని గడిచిపోతా ఉంటాయి అన్ని ముగించిపోతాం అన్ని మర్చిపోతాం కానీ పర్లోవరాజ్యము శాశ్వతంగా ఉండేది అందులో మనం అందరం నివసించబోతున్నాం అన్న విషయమే ఆ అసలైన సత్యం కాబట్టి అందరినీ పడవరాజాలను నడిపించిన కొరకు మనం ప్రయాస పడతా ఉన్నాం ప్రపంచం అందరించి కానీ ఆ పడవ రాజమే బలవంతుని చేతిలో పట్టబడింది కాబట్టి బలవంతుని చేతిలో పట్టబడితే ఇప్పుడు నువ్వేం చేయాలా బలవంత చేతి నుంచి దాన్ని లాక్కోవాలా మన సేవ జీవితము మన సేవ జీవితము మన ప్రయాసము దాని కొరకే ప్రపంచమంతా మనం చేయాల్సిన పని దానికి సంబంధించిందే కాబట్టి మొదటిదిగా మండుచున్న అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ అదొక చిహ్నం దానికి సంబంధించిన విషయాలు కొన్ని దీరంగా నేను నేను చూపిస్తాను దాని తర్వాత అది సముద్రంలో పడవేయబడను కాబట్టి సముద్రం అంటే మళ్ళీ దేనికి సంబంధించింది ఎన్నిసార్లు నేను మీకు చూపించిన సముద్రం అనేది మతపరమైన జీవితానికి లేక క్రైస్తవ మతపరమైన క్రైస్తవ సంఘానికి సంబంధించింది కొని తెల్ హౌలు కూడా ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేసాడు ఆ సముద్రంలో వల వేసినప్పుడు అందులో పలు రకాల జీవరాశులు అందులో పడ్డాయి అనే విషయాన్ని కాబట్టి అందులో పలు రకాల జీవరాశుల గురించి మాట్లాడుతున్నప్పుడు రకరకాల జీవరాశులు అవి దేనికి సంబంధించిన విషయాలు చిహ్న పరంగా మనం వాటిని చూసినాం ఒక రోజు కాబట్టి పర్లోకము అనేది వలకి సంబంధించింది అని కూడా మనం చూసిన కాబట్టి అనేక విధాలుగా చూపిస్తుంటాడు దేవుడు మనకి పర్లోక ఒక అడవికి సంబంధించింది లేక ఒక తోటకు సంబంధించింది ఒక పొలానికి సంబంధించింది అని కూడా మనం చూసిన పరివారం గడ్డికి సంబంధించింది చెట్లకు సంబంధించింది ఇక్కడ మటుకు కొండకు సంబంధించింది దాని తర్వాత సముద్రానికి సంబంధించింది కాబట్టి దేవుడి సంఘము కొండతో పోల్చబడింది తర్వాత సముద్రంతో పోల్చబడింది నేను అవన్నీ మీకు ఆధారాలతో చూపిస్తా జేమ్స్ట్రాంగ్ నంబర్స్ మనం వాడుకుంటా ఉంటాం కాబట్టి జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ లో ఇవన్నీ దేవుడు ఎప్పుడో మనకొరకు దాచిపెట్టింది దురదృష్టం ఏంటంటే ఈ రోజు ఎవరు కూడా జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చదవరు అంటే కామెంట్రీస్ చదవరు బైబుల్ లోని వాక్యాలు ధ్యానించాలంటే ఖచ్చితంగా కామెంట్రీస్ అవసరం నేను రక్షింపబడ్డాను నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది నాకు వివేచన వరం ఉంది అని చెప్పుకొని నువ్వు ఆ టూల్స్ లేకుండా చదివితే ఖచ్చితంగా నీ సొంత తలంపులకు నువ్వు ఒక అవకాశం ఇస్తావు ఇంకొకటి నువ్వు అవిధేయత చూపిస్తున్నావు దేవుని వాక్యానికి దేవుని ఆత్మ ఉంది దేవుని నాకు ఎటన్నా నడిపిస్తండి దేవుని నాకు ఎంత బయలుపరచండి అని నువ్వు ధీమాగా అంటే నీలో అవిధేయత ఉంది నీలో ఒక రకమైన అహం ఉంది కాబట్టి ఆ ఉన్న వారికి ఎప్పటికైనా బయలుపరచబడు బయలుపరచాడు కొంతమంది ఏం వాక్యం ఓ ఈ వాక్యమా ఇంతేనా ఇది నాకు తెలిసలే అంటే నీలో కొంత రకమైన అహం ఉంది ఎందుకంటే నీకు ఆల్రెడీ తెలుసా అంటే నీ సొంత తలంపులకు నువ్వు అవకాశం ఇస్తున్నావు నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి లోబడమని మనము సావేతల క్రింద మూడవ అధ్యయాల చూస్తాను కదా ఐదవ అవసరం చూస్తాం ఎప్పుడు అది మనకు చాలా ముఖ్యమైనది నీ ప్రవర్తన అంతట్లో ఇంగ్లీష్ అట్లా లేదు ఈ ఆల్ యువర్ బేస్ అని అంటే నీ నడవడి అంతట్లో నీ జీవితం అంతట్లో ప్రతి తలంపు లో ప్రతి విషయంలో నువ్వు ఆలోచించే ప్రతి విషయంలో అయినా అధికారానికి లోబడలా అన్న విషయం అక్కడ మనం చూస్తాం కాబట్టి చూడండి మొదటిదిగా మండు చిన్న పెద్ద కొండ రెండవది సముద్రము సముద్రంలో అది పడవేయబడము దాని తర్వాత అందువలన ఏం జరిగిందనేది సముద్రంలో ఏం జరిగింది మూడవ భాగము రక్తమాయను కాబట్టి రక్తము అనేటిది ఒక చిహ్నం రక్తము ఒక చిహ్నం దాని తర్వాత తొమ్మిదవ వర్షంలో సముద్రంలోని ప్రాణము గల జంతువులలో మూడవ భాగము చర్చలు కాబట్టి సముద్రంలో ఏమేమి జంతువులు ఉంటాయి మీకు తెలుసు జీవరాశులు ఏమేమి ఉంటాయి వాటిని జంతువులతో పోలుస్తున్నాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి జంతువులు అంటే ఇంగ్లీష్ లో జంతువులను లేదు క్రీచర్స్ అనుంది లేక మృగముల నుంది బీస్ అనుంది మృగము జంతువు భూ జంతువులలో సర్పము కాబట్టి ఈ సముద్రంలో ఉండే జంతువులు ఏంది అన్నప్పుడు చాపలు మీకు జ్ఞాపకం కస్తాయి సర్పములు మీకు జ్ఞాపకం వస్తాయి సముద్రం నీళ్ల తేళ్లు ఉంటాయి నీళ్లలో తేళ్లు ఉంటాయి దాని తర్వాత రకరకాల జీవరాశులు ఉంటాయి తాబేళ్లు ఉంటాయి ముసళ్ళు ఉంటాయి తిమింగళాలు ఉంటాయి షార్ప్స్ ఉంటాయి అంటే ముస తిమింగళము షార్పు ఇవన్నీ చాపల కోవకు సంబంధించింది ముసలి కూడా ఒక రకంగా చాప కోవకు సంబంధించింది తర్వాత డాల్ఫిన్స్ అంటాయి డాల్ఫిన్ చాప కోవకు సంబంధించింది అదే కుటుంబానికి సంబంధించి అత రకరకాల చాపాలకు సంబంధించిన విషయం మనం అక్కడ చూస్తున్నాం తర్వాత ఆశ్చర్యకరంగా ఓడలలో మూడవ భాగము నాశనం కాబట్టి ఈ నాలుగు చిహ్నాలు మనం దించడానికి ప్రయత్నిస్తాం మొదటిది మండుచున్న పెద్ద కొండ అగ్ని చేత రెండవది సముద్రము మూడవది రక్తము నాలుగవది జంతువులు ఐదవది ఓడలు ఓ రీతిగా మీరు అర్థం చేసుకోవాలంటే మండిచున్న పెద్ద కొండ నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది అది మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృష్టం పాత నిబంధన కాలంలో మతపరమైన ఇస్రాయల్ జీవితానికి సాదృష్టం లేక మతపరంగా జీవించి లేక ఆచారబద్ధంగా జీవించి అవి విగ్రహారతిలుగా తయారైపోయిన ఇసల్పలకి అది సాదృశ్యం ఇంకో రీతిగా చూపించాలంటే ఏషాగు సాదృశ్యం ఎందుకంటే ఏషాగు మన్యము కొండ మీదనే కదా ఒక గ్రంథంలో మనం చూస్తాం శయ్యూరు పర్వతం అది ఏషాగు మన్యమంటే శయ్యూరు పర్వతం అది ఒక పెద్ద కొండ కొండ మీద ఏషాగు కుటుంబీకులు వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకున్నారు కాబట్టి అది ఉపమాన రీతిగా ఏషాగు సంతతి కూడా సాదృశ్యం అంటే శారీరకంగా జీవించే వాళ్ళు వీళ్ళు దేవుని స్తుస్తున్నా గానీ సంపూర్ణంగా శరణాన్ని ప్రేమించే వాళ్ళు ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళకి సాదృశ్యము ఏషావు సంతానం కాబట్టి యుగ క్రైస్తవులు ఏషావులాగా తయారైతారేమో జాగ్రత్తగా చూసుకోండి అని పౌరులు మనకి జ్ఞాపకం చేస్తాడు కదా ఇక్కడ టెబుల్ రాసిన పత్రికలో మీలో భ్రష్ట భ్రష్డైన ఏషావు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అంటాడు కాబట్టి మనం పరిశీలించుకోవాలా మనం ఏ గుంపులో ఉన్నామో మనం పరిశీలించుకోవాలా అసలు గుంపుల గురించి ఎదిలినప్పుడు పరిశీలించుకుంటామా అందుకే మతపెలవైన జీవితంలో ధీమాగా ఉంటారు నాకేం కాదులే నేను రక్షింపబడ్డం అమాంతంగా ఎత్తపడతాంలే అని ధీమాగా ఉండి వాళ్ళు ఏ గుంపులున్నారో పరిశీలించుకోరు తర్వాత శ్రమల కాలంలో నాకేం కాదు కాబట్టి శ్రమల గురించి నేర్చుకోరు బైబుల్లో ఉన్న వాక్యాలకి ప్రాధాన్యత ఇవ్వరు శ్రమలకు సంబంధించిన వాక్యాలన్నీ పక్కకు పెడతారు సుఖానికి సంబంధించిన వాక్యాలు ఆశీరానికి సంబంధించిన వాక్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు క్రైస్తవ జీవితంలో ఈరోజు ప్రపంచం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము దీర్ఘంగా ధ్యానించడానికి ప్రయత్నిస్తాం మొదటిదిగా ఇర్మియా గ్రంథం అంటే పాత నిబంధన కాలంలో ప్రకృతి సాధ్యంగా ఈ కొండ దేనికి సంబంధించింది అది కృత ఆత్మీయంగా ఏరితిగా మారుతుంది అనేది ఇప్పుడు మనం ధ్యానిస్తాం కాబట్టి ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ సంబంధించిన విషయము చెప్పబడింది ఈ కొండ దేనికి సంబంధించింది అనేది ఈ రోజు తెలుగు బైబుల్ నేను మర్చిపోయిన ఇంట్లోనే కాబట్టి కొంత కష్టతరంగా కంప్యూటర్ యాప్ లేక మొబైల్ ల్యాప్టాప్ లు చూడాల్సి వస్తుంది వాక్యాన్ని తెలుగులో ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యయము వచనం కాబట్టి ఈ కొండ దీనికి సంబంధించింది అనేది ప్రవక్తకి దేవుడు విషయాన్ని చూపిస్తున్నాడు చూడండి సర్వభూమిని నాష్టం చెయ్యు కాబట్టి సర్వభూమి భూమి అంటే కూడా మతపరమైన క్రైస్తవ జీవితం మతపరమైన క్రైస్తవ జీవితం నాశనం చేయడానికి జ్ఞాపనం చేసింది ఏంది ఆయన కోపం ఆయన కోపం ఆ ఉంది కాబట్టి సర్వ భూమిని నాష్టం చేయు నాష్ట పర్వతమా అంటు కాబట్టి భూమిని నాష్టం చేసే నాశన పర్వతమా ఎందుకంటే చూడండి మతపరమైన క్రైస్తవ జీవితమే ఆ పర్వతానికి సాదరుశంగా ఉంది ఆ పర్వతమే అంటే దాన్ని అదే నాశనం చేసుకుంటుంది ఎట్లా అనేది మనం అర్థం చేసుకుంటాం ఎందుకంటే సర్పంలు తేళ్లు గొప్ప జన మీద పడతాయి లోపల ఉన్నవాళ్ళు వాళ్ళు నాశనం చేసుకుంటారు అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నారు చూడండి ఎందుకు ఆయన కోపం అటు రంగులుకున్నప్పుడు కన్ఫ్యూజన్ దారి తీస్తుంది సర్వభూమిని నాష్టం నేను నీకు విరోధిని ఇదే యహోవాక్ నేను నీ మీదికి నా చేయి చాపి చిలపై నుండి నిన్ను క్రిందకి దొరించును చిచ్చు పెట్టిన కొండ ఉండజేయుదును కాబట్టి ఈ కొండ దేనికి సంబంధించింది సర్వ భూమిని నాష్టం చేసే కొండలాగా దాన్ని తయారు చేసేడు దాని తర్వాత ఆయన ఉన్నాడు ఎందుకు ఆయన వాక్యానికి విరోధంగా ఉంది కాబట్టి ఆయన దానికి తయారయ్యిండు తర్వాత నీ మీదికి నా చెయ్యి చాపి శిలపై నుండి నిన్ను క్రిందకి దొరినించదును శిలపై అంటే మరి కొండల ఉన్నత స్థితిలో ఉన్న కొండ ఇది ఉన్నత స్థితిలో ఉన్న కొండ ఒకప్పుడు నువ్వు ఆయనలో ఉన్నత స్థితికి ఎదిగిన వాడవు ఆయనలో నువ్వు ఉన్నత స్థితికి ఎదిగినదనవు అన్న విషయాన్ని క్రైస్తవ సంఘాన్ని జ్ఞాపకం చేస్తుండడు ఇస్రాయల్ ప్రజలు పాత నిబంధన కాలంలో కానీ వాళ్ళు ఏం చేసిండ్రు ఆయనకు విరోధంగా జీవించినట్లు మనం చూస్తాం ప్రతి దశలో అందుకే వారికి అక్కడి నుంచి క్రింద పడదేసిన దేవుడు ఎన్నటికి జ్ఞాపకం రానియకుండా ఇక నువ్వు ఎన్నటికి కాపు కాయమన్నాడు కాబట్టి వాళ్ళు ఎన్నిటికి ప్రభుని స్వీకరించారు అందులో కొంతమంది స్వీకరిస్తూ ఉంటారు ఈ రోజు కూడా ఇసంలో కొంతమంది స్వీకరిస్తారు ప్రభుని వాళ్ళని మెస్ అంటారు ఇంగ్లీష్ లో కానీ ఆ దేశం ఆయనని తృణీకరించింది మొదటి నుంచి కూడా కాబట్టి ఆయన దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాడు ఇంకో రీతిగా అది బబులునికి సంబంధించిందన్న విషయము ఇరవై నాలుగో వర్షంలో మాట్లాడుతున్నాడు ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయంలో బబులోనికి సాదృశ్యం కాబట్టి మతపరమైన క్రైస్తవము బబులోనికి సంబంధించిందన్న విషయం దేవుడు మనకి ఎన్నిసార్లు చూపించింది ప్రారంభంలో యుగ సమాప్తి కష్టపడి అది ఎట్లా తయారైతుందంటే సంపూర్ణంగా విచ్ఛులుగా జీవించడము ఆడంబరంగా జీవించడము తులతూగుతూ ఆస్తి అంతస్తులతో ఆహారము పానీయాలతో తులతూగే దేశంగా తయారైంది ప్రపంచం మతపరమైన జీవితం క్రైస్తవ జీవితం కాబట్టి దాన్ని నేను క్రిందకు దొర్లించదను అంటే దాన్ని పడవేస్తా అంటున్నాడు కాబట్టి గొప్ప కొండను అక్కడ నుంచి క్రిందకు పడేస్తావు అంటే నిన్ను నువ్వు ఉన్నత స్థితికి ఎదిగినవు ఒక దశలో ఆత్మీయంగా ఎదిగినావు కానీ నువ్వు శారీరకంగా తయారైపోయి నువ్వు సమృద్ధిగా ఐశ్వర్యాన్ని ఆశ్రయించి ఆయన వాక్యాన్ని విరోధంగా ఉండి మనుషుల్ని ఆశ్రయించడము మనుషుల్ని ప్రేమించడము మతాన్ని ప్రేమించడము సంఘాన్ని ప్రేమించడము అబద్ధ బోధలు దర్శన ఆశ్రయించడం వల్ల నువ్వు నువ్వు చెడిపోయినావు అంటాడు అక్కడ చూడండి నాశన పర్వతమా క్రిందకు నిన్ను దొరించదును నువ్వు చిచ్చు కొండవు చిచ్చుపేట కొండ అంటే కొట్లాడంతో ఉండదు ఈ కొండ ఈరోజు ప్రపంచం అంతటా ఎక్కువ కొట్లాటలతో అలచడితో అల్లరి అల్లరితో కూడిన ఆటపాటలు ఒకటికి పడదు ఒకడికి ఒకటి ప్రేమ ఉండదు సహోదర ప్రేమ అసలే ఉండదు అంత వేషధారణతో నిండింది క్రైస్తవ సంఘం ఈరోజు ప్రపంచమంతట కాబట్టి ప్రతి ఒక చిన్న గుంపు ప్రభుని నిండు మనసుతో ప్రేమించడం సేవించడం చూస్తా ఉంటాం ఈ రోజు కూడా ఉంది అందులో మనం అందరం ఉన్నామని విశ్వసించాలా నువ్వు నిజంగా తయారు కావాల సహోదర ప్రేమ నీకు చాలా ప్రాముఖ్యమైనది అందుకే మనం విభజన రాష్ట్ర పత్రికలు ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం గలతీల రాష్ట్ర పత్రికలు కూడా ధ్యానిస్తూ ఉంటాం ఆత్మఫలాలకు సంబంధించి రక్షింపబడ్డ వాడి జీవితంలో ఆత్మఫలాలు కనిపించాలా లేకపోతే నీకు రక్షణ లేదు నీలో ఆత్మఫలాలు కనిపించే నీలో రక్షణ లేదు మనం తీర్పు తీర్చే వాళ్ళం కాదు కానీ అది ఒక టెస్ట్ లాగా చూపిస్తుంది వాక్యంతో మనం పోల్చుకోవాలి ఎందుకంటే అది మటపు గుండుతో పోల్చబడింది వాక్యం కాబట్టి అది మనని కొలిసినప్పుడు మనం ఏ రీతి ఉన్నాం దేవుని దృష్టిలో అన్న విషయము వాక్యమే జ్ఞాపకం చేస్తుంటుంది అందుకే అది ఒక అర్థంలాగుంది మనకి దాంట్లో నిలబడ్డప్పుడు నువ్వు ఎట్లనూ కూడా అది చూపిస్తూ ఉంటది కాబట్టి దేవుని వాక్యము ఆ రీతిగా మనల్ని హెచ్చరిస్తా ఉంటది నువ్వు ఏ రీతి ఉన్నావు ఈరోజు ఆయన దృష్టిలోనే కాబట్టి గొప్ప కొండ మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా ఉందని ఇక్కడ ఆరంభం తర్వాత ఇది నాష్టము చేయ అని చెప్పబడింది కాబట్టి నేను నిన్ను దొరికించేదను ఎక్కడిను తొరలించేదను షిల్లపై నుంచి ఉన్నత స్థితిలో ఉన్న నీ అక్కడి నుంచి క్రిందకు తొలించేదను చూడండి క్రైస్త ఒకప్పుడు లూసిఫర్ దూత కూడా ఉన్నత స్థితిలో ఉన్నవాడే కదా టార్చ్ బెర్ర లైట్ బెరర్ లూసిఫర్ అంటే లైట్ బెరర్ అని అర్థం అంటే దేవుని కొరకు వెలుగుని ప్రకటన వెలుగుని ఎత్తి పట్టుకునేవాడు కానీ అక్కడి నుంచి క్రింద ఎందుకు తిరుగుబాటు ద్వారా అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఎప్పుడు తిరుగుబాటుతనం చేస్తాం దేవుని వాచికి విరోధంగా ఉన్నప్పుడే చూడండి ఇక్కడ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ఫార్టీ ఎయిట్ ఎయిటీ నైన్ ఫార్టీ ఎయిట్ ఎయిటీ లో ఏముందంటే నాశనము డెస్ట్రాయింగ్ ఇంగ్లీష్ లో డెస్ట్రాయింగ్ అంటే నాశనము అన్నాడు ఫార్టీ ఎయిట్ ఎయిటీ నైన్ లో ఏముందంటే ఇది హిబ్రూ భాషలో ఉంది మషియాత్ మషికాత్ సెవెంటీ ఎయిట్ లో ఏముందంటే డిస్ట్రాక్టివ్ అంటే నాశనం చేయడం తర్వాత పట్టపడడం దాని కరప్షన్ అని పదం కరప్షన్ కరప్షన్ అంటే మీకు తెలుసు లంచగొండితనం మన భాషలో చెప్పాలంటే కరప్షన్ లేక కరప్షన్ అంటే కుళ్ళిపోయినది అని అర్థం ఇంగ్లీష్ పదము కరప్షన్ అంటే కుళ్ళిపోయింది అంటే చెడిపోయింది అర్థం పండ్లు చెడిపోతాయి చేసిన రా కరప్షన్ అయిపోయింది కరప్ట్ అయిపోయింది పండ్ అంటారు కాబట్టి కరప్షన్ అనేది కులిపోయిన లేక చనిపోయిన దానికి సాదృష్టం చనిపోయినవి కదా శవము కులిపోతాయి కరప్షన్ అంటారు కానీ మన ప్రభు శరము కులిపోలేదని వాక్యం ఉంది కదా కాబట్టి ఈ కొండ కుల్లిపై కొండతో పోల్చబడింది జేమ్స్ మెంబర్స్ మనకు దొరకకపోయింటే అది అర్థం కాదు అది నాశనం చేయి కొండనే కానీ అది కుల్లిపైన కొండ లేక కరప్షన్ తో నిండింది లేక కరప్షన్ అంటే అపవిత్రత కూడా కావచ్చు తర్వాత దుష్టత్వం కూడా కావచ్చు కరప్షన్ అంటే దుష్టత్వము అపవిత్రత మోసంతో కూడినది అంటే సంపూర్ణంగా చెడిపోయింది అని అర్థం కాబట్టి సంపూర్ణంగా చెడిపోతేనే ఆయన పడేస్తాడు మనం కూడా చూడు ఇంట్లో వస్తువులు ఆహార పదార్థాలు చెడిపోతే ఏం చేస్తాం దాచిపెట్టుకుంటామా బట్ తీసి పడేస్తాం అట్లనే ఈ కొండ పడవే పడుతుంది ఎందుకంటే యుగ సమాప్తికి వచ్చినప్పటికీ మతపరంగానే క్రైస్తవ జీవితం కరప్ట్ అయిపోయింది ఎక్కడ చూసినా గానీ కరప్షన్ వాళ్ళ వాళ్ళ అకౌంట్స్ అన్ని కరప్షనే వాళ్ళ పుస్తకాలన్నీ కరప్టే వాళ్ళ అకౌంట్స్ అన్ని ఫడ్జ్డ్ లేక మేనిపులేటెడ్ అకౌంట్స్ ఎందుకంటే వాళ్ళు వచ్చే ఆ కానుకలని సక్రమంగా వాళ్ళు ఖర్చు చేయరు అవి ఏదో రూపంగా ఖర్చు అవుతాంటాయి కానీ వాటికి బిల్స్ ప్రొడ్యూస్ చేయాలంటే దొంగ బిల్స్ తీసుకురావడము మోసకరమైన బిల్స్ తీసుకొని రావడం ఎందుకంటే చివరికి ఒకటన్నిటి తీసుకొని పోయి చార్టెడ్ అకౌంటెంట్ చూసిస్తే వాళ్ళు సర్టిఫై చేస్తాడు చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫై చేస్తే నీ అకౌంట్ కరెక్ట్ గా ఉన్నట్టు ఒక మనిషి సర్టిఫై చేస్తే కరెక్ట్ గా ఉందని చెప్తున్నాను కానీ దేవుడు సర్టిఫై చేయాల నీ అకౌంట్స్ కరెక్ట్ గా ఉన్నాయాలేమో అనేది ఈ రోజు ప్రపంచం అంతా ఆర్థికగా జరుగుతుంది అన్ని బిల్స్ ట్యాంపర్ చేస్తారు ఎగ్జాషన్ లంచాలి ట్యాక్స్ ఎగ్జామింటారు మార్గాలు చూపించండి ఎట్లా చూపిస్తాం మార్గాలు టాక్స్ ఎగ్జామి లేకపోతే నీకొచ్చే కానుకలు బ్యాంక్ లెస్తే ఆటోమేటిక్ గా ట్వంటీ నుంచి థర్టీ కట్ అయిపోతాయి ఉదాహరణకు నీకు ఎవరైనా ఒక మూడు లక్షలు ఇచ్చిందనుకో లో మూడు లక్షలు పడాయి అనుకో ఆటోమేటిక్ డి అయిపోతుంది చర్చ పేరు మీద ట్యాక్స్ ఎగ్జామి తీసుకోవాలంటే అక్కడ నువ్వు పోయి లంచం ఇవ్వాల్సి వస్తుంది ఇస్తున్నారు పాస్టర్స్ ఆదివారం వచ్చి వాక్యాలు ప్రకటిస్తూ ఉంటారు ఆ తర్వాత జరిగేది స్టార్టింగ్ లో ఎగ్జామిషన్ కొరకు ఎయిటీజీ ఎగ్జామ్ సెంటర్ దాన్ని కొరకు ఫార్మ్ నింపి సబ్మిట్ చేస్తారు బ్రోకర్ కి ఇస్తారు బ్రోకర్ అక్కడ పైసలు ఇవ్వాలి అంటాడు లోపల వానికి వీంగి దినిపేయాలి అందరు దినిపిస్తే సర్టిఫికెట్ వస్తుంది అంతేనా రిటర్న్స్ ఆ చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫై చేసిన అకౌంట్స్ ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేయాలంటే కాపీ అంతకంటే ఏం లేదు పైసలు కట్టి కానీ ఆ అకౌంట్స్ రాయడానికి వాళ్ళంతా ఎట్లా ఖర్చు పెట్టినప్పుడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు దాని తర్వాత సిస్టమేటిక్ అకౌంట్స్ రాస్తారు అక్కడ వాళ్ళు కరప్ట్ అయిపోతున్నారు సరే అదొక విషయమనే కాదు ఒక దశలో నువ్వు పులిసిపోతే ముద్ద అంతా తర్వాత పులిసిపోతుంది కొనతులు రాష్ట్ర పౌలు ఎందుకు జ్ఞాపకం చేసింది అంటే ముద్ద అంతా మంచిగున్నా కొంచెం పులుపు దానికి తగిలితే మంచి ముద్ద కూడా పులిసిపోతుంది ఆ రీతిగా కరెక్ట్ అయిపోయింది ఈ రోజుకి మతపరమైన సంఘం అందుకే అంత స్థితిలో దేవుడిని ఎంతగానో హెచ్చించాడు సంఘాన్ని అంత పైకి అక్కడ నుంచి దాన్ని పడవేస్తున్నాడు అది ఇప్పుడు జరుగుతున్న విషయం ఈ రెండవ బూర ఊదినప్పుడు జరిగిన విషయం అది కాబట్టి డెస్ట్రాయింగ్ అంటే ఫార్టీ నుంచి చూస్తున్నాం మనం అది కరప్ట్ కరప్షన్ డెస్ట్రాయింగ్ డిస్ట్రక్షన్ ట్రాప్ ట్రాప్ అని కూడా ఉందంటే చిక్కవరణం మతపరమైన సంఘం ఈ రోజు చికపడింది ఎక్కడ చిక్కబడింది పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో చికపడింది కాబట్టి ఇవన్నీ దేవుడు ఎంతగానో ఆయన జ్ఞానంలో జాగ్రత్తగా వీటిని భద్రపరిచిండు నీకు నా కొరు ప్రయాసంతో వీటిని నేర్చుకోవాలా చాలా ఇవి చెప్పలేరు ఎందుకు చెప్పలేరు అంటే వాళ్ళు అంతగా ప్రయాసపడరు ఆటోమేటిక్ ఏదో పుస్తకాలన్నా చూసుకొని చెప్పడం అంతే గాని ఇంట్లో కష్టపడి వీటి అన్నింటినీ నేర్చుకుంటలేరు చాలా కష్టం ఇవన్నీ జనించడం అంటే ఎంత కష్టం అంటే ఎన్ని గంటలు ఖర్చు పెడాల్సి వస్తుందో కానీ వాడు మనల్ని అనేక పర్యాలు మనల్ని కొట్టడానికి కష్టపడడానికి పిలిచడానికి చూస్తుంటాడు ఆ సమాధానం ఉండని కూడా చేస్తుంటాడు ఎందుకంటే ఈ లోకంలో సమాధానం లేదు కలిసి మనకి మనకు అందరి విషయం ఈ వాక్యలు మంచి కూర్చొని ఒక మూలన సమాధానంగా ఏ శబ్దం లేకుండా కూర్చొని వినడానికి వినాలన్న ఆశ ఉన్న అవకాశం లేదు సమయం లేదు స్థలాలు లేవు అట్లా తరైపోయింది మన కాలంలో కానీ మనకి ఇష్టం ఉంది కాబట్టి ప్రభు మనకి ఏదో రూపంలో వీటన్నిటిని బయలుపరుస్తున్నాడు కానీ నాకు ఇష్టం ఒక ఒంటరిగా నిర్మానుషంగా ఉండే స్థలంలో ఈ వాక్యాలన్నీ ధ్యానించుకొని రాసుకోవాలి ఒక నాలుగైదు గంటల కూర్చొని రాసుకోవాలి కానీ నాలుగైదు గంటలు ఎలా దొరుకుతుంది ఈ రోజుల్లో అనేక పనులతో మనం మలిసిపోతామా లేదా మార్తా లాగా కానీ మనం మరియా ఉత్తమమందని అనుకునేది మనం ప్రయాసపడాల ఉత్తమంగా నాకు ఇష్టం ఉంది ప్రభు నాకు జైచ్రాంగ్ నంబర్స్ సెవెంటీ ఎయిట్ ఫార్టీ త్రీ లో అంటే టు డీకే అంటే కులిపోవడం రూయింగ్ అంటే నాశనం కావడం క్యాస్ట్ ఆఫ్ అంటే విడిచిపెట్టబడూ అంటే తొలగిపోవడం ఫెరిష్ అంటే సంపూర్ణంగా నాశనం కావడం స్పిల్ అంటే క్రింద పడిపోవడం అంటే చెడిపోవడం అటర్లీ వేస్ట్ అంటే దేనికి పనికిరాదు చూడండి అట్లా తయారైతుంది క్రమేణా అడుగడుగున ఈ కరప్ట్ ఈ డికే అంటే ఫస్ట్ కులిపోవడం స్టార్ట్ అయినాక అది సంపూర్ణంగా చెడిపోతది రూయిన్ దాని తర్వాత అది పడవే పడుతుంది తర్వాత జ్ఞాపకం రాకుండా ఉండిపోతుంది అది అట్టర్లీ వేస్ట్ గా ఉండిపోతుంది అంటే అట్టర్లీ వేస్ట్ అంటే ఇంకా ఎన్నటికీ పనికి రాకుండా అయిపోతుంది క్రైస్తవ సంఘము అట్లా కావడము మనం భరించలేం కదా ఎవరన్నా భరిస్తారా ఏ పాసరణ భరిస్తడా మనం భరించలేం కదా అట్టర్ వేస్ట్ గా వండిపోతుంది ఇక నువ్వు ఎన్నటికి ఫలించవు అన్నాడు దిశల్ని అట్టన్ వేస్ట్ గా తయారైపోయిన వాళ్ళు దేవు ప్రకృతి సహజంగా వాళ్ళు గొప్పోళ్ళు ఇరవచ్చు ప్రపంచంలో ధనికులంతా వాళ్లే ఎక్కువ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి కానీ విజం పోగొట్టుకున్నారు మన ప్రభుకి సంబంధించిన జ్ఞానం పోగొట్టుకున్నారు అవకాశాన్ని విడిచిపెట్టుకున్నారు కానీ ఈ లోకాన్ని సంపాదించుకున్నారు పెద్ద పెద్ద బిజినెస్కున్నారు అంటే ఎక్కువ లోకాన్ని సంపాదించుకుంటారు కానీ క్రైస్తవులు ఏమంటున్నారు తెలుసా చూడు వాళ్ళు అబ్రాము సంతానము దేవుడు వాళ్ళని బాగా ఆశ్రయించారు కాబట్టి వాళ్ళు ఎంతగా సమృద్ధిగా బిజినెస్ చేసుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు నోబల్ ప్రైజెస్ అన్ని వాళ్ళకే ప్రపంచంలో అంటే ప్రపంచంలో గొప్ప గొప్ప ప్రైజులు బహుమానాలు అన్ని వాళ్ళకే పోతున్నాయి గొప్ప వాళ్ళే ఇన్వెన్షన్స్ గ్రేట్ ఇన్వెన్షన్స్ కనుక్కునే వాళ్ళే గొప్ప గొప్ప వస్తువులని కనుక్కుంది వాళ్ళే ఈ లోకప్పు విధానము ఈ లోకపు జ్ఞానంలో వాళ్ళు సంపూర్ణంగా అభివృద్ధి పొందుతున్నారు ప్రభు జ్ఞానం అందు వాళ్ళు వరదలేకపోయారు ఎందుకంటే ప్రభుత్వీకరించే అట్టర్ వేస్ట్ గా తయారైనారు రెండవది సారి క్రైస్తవ సంఘం కూడా అతనే తయారైతుంది కాబట్టి జాగ్రత్త పడది అన్న విషయమే ప్రభు మనకి ఎన్నిసార్లు పౌరుల ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇప్పుడు చూడండి రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం ఈ గొప్ప పర్వతము దీనికి సంబంధించింది రెండవల రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో ఈ గొప్ప పర్వతానికి సంబంధించిన వాక్యము ఇంకోటి చెప్పబడింది ఇంకో రీతిగా చెప్పాలంటే మతపరమైన జీవితంలో ఏమంటారు అంటే గొప్ప పర్వతము ఎరుసలేం తో పోలుస్తూ ఉంటారు బైబుల్ మరికొంతమంది ఏమంటారు ఈ గొప్ప పర్వతము రోమ్ తో పోలుస్తారు మరికొంతమంది అమెరికా దేశంతో పోలిస్తారు అంత ప్రకృతిగా చూస్తూ ఉంటారు కానీ గొప్ప పర్వతం నువ్వేరా అన్న విషయము నీకు చెప్తే రైట్ నేనెట్లైన అని తృణీకరించడం అహంగా మాట్లాడతారు గాని అరే ఇది నా కొరకు చెప్పబడిందా ప్రతి వాక్యము క్రైస్తల కొరకే కదా చెప్పబడింది మరి ఇది నా కాదు ఇది అనిల కొరకెట్లంటావు నువ్వు ఇది అనిల మీద వచ్చే శాపం గురించే మాట్లాడుతున్నారు ఈ ప్రొఫెషనల్ కానీ ఇది నీ మీదకి వచ్చే శాపండా నీకు తెలవదు అని కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నది క్రైస్త సంఘం చూడండి రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ వర్షంలో ఎరుసలేము ఎదుట ఉన్న హేయ అను పర్వతము హేయము అను పర్వతము ఇది హేయమైన పర్వతం హేయం కూడా ఇంగ్లీష్ లో కరప్షన్ అనుంది అంటే కులిపోయినది అని అర్థం హేయమైంది కులిపోయినది దేవుని దృష్టిలో అసహ్యమైంది ఈ పర్వతం అను అన్న విషయం మాట్లాడుతుంది అది ఎక్కడుంది ఎరుసలేం ఎదుట ఉందంట ఎరుసుం ఎదుట ఉన్న హేయము అను పర్వతపు కుడి పాశ మందు అను సీదోనిల విగ్రహమునను కెమేషు అను మొయాబీల విగ్రహమునకును మిల్కోము అను అమోనియుల విగ్రహములకును ఇస్రా రాజైన సొలమో ను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచినాడు అంటే సరే సొలమోను రాజు ఈ ఉన్నత పర్వతం మీద ఏం చేసిడని చెప్తున్నాడు ఎందుకు అది కొల్లిపోయింది ఎందుకు కొలిపోయిందంటే అక్కడ హేయమైన పర్వతం మీద ఆయన ఏం చేసిండు అసరోతు దేవత దాని కెమేషు దేవత దాని మిల్కోము దేవత వీటికి మందిరాలు కట్టించండు అయినా విగ్రహంలను స్థాపించిండు అక్కడ ఆ పర్వతం మీద ఇప్పుడు మీకు అర్థం చేస్తారా పర్వతముల మీద విగ్రహారాధన చేసిండ్రు బొమ్మలని పూజించిండ్రు అందుకు అది హేయమైంది అందుకు అపవిత్రమైంది మీరు అనొచ్చి క్రైస్తవ సంఘం ఎక్కడ విగ్రహాలను పెట్టుకుంది నాకంటే మీరు ఎవరు ఎక్కువగా దీన్ని ప్రేమించినా నాకు మీరు పాత్రలు కారు అంటే ఈ లోకంలో నువ్వు ఎక్కువ దేని ప్రేమించినా అది విగ్రహమే ఏ వస్తువులు నువ్వు ఎక్కువ ప్రేమిస్తావో అది నువ్వు అని కూడా ఉంది వాక్యం అందుకే మనం ఈ లోకంలో దేన్ని ఎక్కువగా ప్రేమించదు ఏ మనిషిని ఎక్కువగా ప్రేమించదు మన ప్రభు కంటే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు మీ పిల్లలనా మీ కుటుంబికల్నా మీ అనదములనా మీ అక్కచెల్లన్నా మీ బంధుమిత్రులన్నా మీ భార్యనా మీ భర్తనా ఎవరిని మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు పాస్టర్నా సంఘాన్న మినిస్టర్స్ నా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు ఎవరిని నాకంటే మీరు ఎక్కువగా ప్రేమించినా మీరు నాకు పాత్రులు గారు ఎందుకు మీరు సొలము లాగా తయారైపోయినారు ఇక్కడ సొలమును ఏ రీతిగా రకరకాల దేవతలు అని తెచ్చుకున్నాడు దేవతలు అస్కరోత్ కెమేషు మెకోము ఇంగ్లీష్ చూడండి ఇంగ్లీష్ లో చూస్తారు నేను అర్థం అవుతుంది సీదోనిల దేవత అంటే ఆ దేశాలు అది సీదోను దేశం అస్కరోత్ అంటే ప్రేమ దేవత అనుంది ఇంగ్లీష్ లో జేమ్స్టాంగ్ నంబర్ హెచ్ అంటే ప్రేమ దేవత ని ఆయన పూజించిండ దాని తర్వాత కెమేషు కిమోషు మోయాబీల దేవత అనుంది లేక బహుశక్తి గల దేవత అంటే ఆ దేవతని పూజిస్తే నీకు ఎక్కువ శక్తి వస్తుంది అన్న విషయం అక్కడ చెప్పబడింది హెచ్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ లో ద పవర్ఫుల్ అనుంది ఈ దేవత పేరు కిమోష్ దాని తర్వాత మిల్కోము అంటే మెలెక్ హెచ్ ఫార్టీ ఫోర్ అమోనీల దేవత అని ఉంది అక్కడ కానీ రెండు మూడు మీనింగ్స్ ఉన్నాయి దాని రూట్ మీనింగ్స్ ఆ దేవత దేనికి సంబంధించిన చెప్పాలంటే తెలుసుకోవాలంటే అమోనీయులు పూజించే దేవత పేరు అంటే రాజు అనర్థం మెలేకు అంటే రాజు అనర్థం చూడండి రాజులకు రాజు మన ప్రభు అయితే ఈ లోకపు రాజుని ఆడ దేవతలాగా పెట్టుకున్నారు అంటే ఓ రీతిగా సొలమునుడు రాజే కదా అట్లా సమర్థించుకున్నారు ఆ రోజు కాబట్టిరుషులేము ఎదుట ఉన్న పర్వత మీద సులములు రాజు మూడు దేవతలను దేవతల విగ్రహం పెట్టించి ఆయన వృద్ధాప్యములకు వచ్చినప్పటికీ పశ్చత్తపడి చేసిన తప్పులన్నీ తెలుసుకున్నాడు కానీ చాలా అపవిత్రమైన జీవితంలో ఆయన జీవించక మనం చూస్తూ ఉంటాం కానీ మనకి లెసన్స్ ఇవన్నీ మనము అట్లాంటి జీవితంలో జీవించద్దు క్రైస్తవ సంఘము ఈ దేవతలని పూజిస్తుంది అని చెప్పడం కష్టం కదా లేకపోతే ఆ ఆ పర్వతం గురించి ఆ రీతిగా ప్రభు మనకు విశదీకరించాడు జేమ్సంగ్ నంబర్స్ ప్రకారంగా గాడేస్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ ప్రేమని ప్రోత్సహించే దేవత కాబట్టి లవ్ మ్యారేజెస్ అనేది దేవుని దృష్టిలో అపవిత్రమైన హేయమైనవి ఎందుకంటే అది శరీరకమైన శరీరానికి పో పోల్చబడ్డాయి ప్రేమించడం కాబట్టి అది వ్యభిచారంతో పోల్చబడింది కాబట్టి ఆయనకి అవి అసహ్యమైనవి అవి ఈ రోజు లేవా మతపరమైన జీవితంలో మనకు కనిపిస్తా ఉంటాయి అవన్నీ కాబట్టి బలం పొందుకోవాలా శక్తిగా శక్తివంతంగా నేనే గొప్పవాణ్ణి అని చెప్పుకోవడం అదొక దేవత కాదా రాజులకు రాజు కుమార్ని ఆడంబరంగా జీవించాల నేను ఐశ్వర్యాన్ని ఐశ్వర్యవంతంగా జీవించాల అది మిల్కోంబు దేవత ఆత్మ కదా ఈరోజు ఎక్కడ ఉన్నాయి ఆత్మలవి క్రైస్తవ సంఘంలో మనకు బాహాటంగా కనిపిస్తలేవా చూడడానికి నీకు కన్నులేవు అంతే తేడా కానీ ఈ రోజు మట్టు ఆ ఆత్మలన్నీ లోపలనే కనిపిస్తున్నాయి మనకి అన్న విషయం ప్రభు చూపిస్తుండదు కాబట్టి ఇది హేయమైన నాశనమైన నాష్టకరమైన పర్వతము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇది ఈ పర్వతము శిలల ఉన్నది అన్న విషయాన్ని చూపిస్తుండిలలు అంటే ఇంగ్లీష్ లో రాక్స్ అనుంది రాక్ అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ నంబర్ ప్రకారంగా ట్రిపుల్ సెలా సెలా అని అర్థం హిబ్రూ భాషలో కూడా సెలా సెలా సెలా అనుంది ఇంగ్లీష్ తెలుగులోనేమో శిలలు అనుంది అంటే హెబ్రి భాషకి తెలుగు భాష చాలా సంబంధం ఉందన్న విషయం అర్థం చేసుకుంటున్నాం పర్లేదు ఫ్రం అన్ అన్యూస్డ్ రూట్ మీనింగ్ టు బి లాఫ్ టీ అంటే శిలలు లేక రాక్స్ శిలలు అంటే లాఫ్టీ అని చెప్పబడుతుంది లాఫ్టీ అంటే మీకు తెలుసా అంటే ఆడంబరంగా ఆడంబరంగా జీవించేది అని అర్థం లాఫ్టీ అంటే ఉన్నతమైనది అని అర్థం ఏ క్రాగి రాక్ లిటరలీ ఫిగరేటివ్లీ రాక్ స్టోన్ స్ట్రాంగ్ హోల్డ్ స్ట్రాంగ్ హోల్డ్ అనేది చివరికి ఒక చెప్పబడిన మీనింగ్ శిలలు అంటే స్ట్రాంగ్ హోల్డ్ అంటే దుర్గమ్ల నుంచి బైబుల్లో ఎక్కడ ఉంటుంది మీకు రెండో అధ్యాయము నాలుగవ వచనంలో దుర్గమ్ల గురించి చెప్పబడింది చూడండి ఒకసారి రెండో కొరతలు రాసిన పత్రిక కొంచెం కష్టమే తెలుగు బైబుల్ లేకపోవడం వల్ల ఎంత టెక్నాలజీ వాడినా బైబుల్ ఉండ ఉంటేనే మనకి కంఫర్టబుల్ టెక్నాలజీ ఎంత టెక్నాలజీ వాడినా గానీ చేతిలో ఆ పుస్తకం ఉంటే ఈజీగా రెఫరెన్స్ ఉంటది మౌజ్ పెట్టి తిప్పడం అయినా కొంత కష్టతరంగానే ఉంటది గానీ రెండో కొరితలు రాసిన పత్రిక అధ్యాయము నాలుగవ వచనంలో కావు కరెక్టే మన యుద్ధోపకరణములు కదా చదువు దేవుని ఎదుట దుర్గములు కాబట్టి ఎరుసలేము ఎదుట ఎరుశులేము దేవుని మందిరము ఎరుసలేము ఎదుట కొండ మీద హేయమైన కొండ మీద తొలము చేసిన విధానం గురించి మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి దుర్గమ్లు చివరికి శిలలు అంటే దుర్గములు చెప్పబడింది ఇక్కడ వాక్యం మా యుద్ధోపకరణములు శిర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడతో జాలిన బలము కలవయి ఉన్నవి కాబట్టి దుర్గమ్లనే పదం ఇక్కడ చెప్పబడింది కాబట్టి దుర్గములు అనేది దేవుని ఎదుట దేవునికి ఎదుట దేవునికి వ్యతిరేకంగా ఉండే దుర్గములు అంటే దేవునికి వ్యతిరేకంగా కట్టుకున్న మందిరములు అన్న విషయం ఇది కాబట్టి కలిసవ జీవితము అట్లా శిరలాగా తయారైందన్న విషయం ఇక్కడ చెప్తుంది కాబట్టి వీటన్నిటిని ఈ స్ట్రాంగ్ హోల్డ్స్ అంటాం అవన్నీ ఏమైతే అంటే చివరికి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయబడును అవన్నీ పడదొరయబడతాయి ఈ దుర్గంలన్నీ పడద్రోయబడతాయి అన్న విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాను అందుకే ఎందుకు పడదొరపడతాయి అంటే నువ్వు ఉపధ్య గ్రంథంలో మనం పోవాలా మరి చాలా కాలం ఈ వాక్యం జానించుకొని ఒక రెండు సంవత్సరాలు అయింది కదా ఉపాధ్య గ్రంథాన్ని జి ఒకటే అధ్యాయం ఉంటుంది అందులో ఉపధ్య గ్రంథము మొదటి అధ్యాయం అంటే ఒకటే అధ్యాయం అక్కడ మూడో వర్షంలో అత్యుత్త అత్యున్నతమైన పర్వతముల మీద ఆశీనయుండి కొండ నివసించి వాడ నిన్ను క్రిందకి పడ పడద్రోయ గలవాడెవడు అని అనుకున్నవాడా నీ హృదయము గర్వము చేత నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతుంది కాబట్టి ఉపధ్యాకు వచ్చినాక ఈ కొండ ఎందుకు పడద్రోయ అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఇంకో రీతికి చెప్పాలంటే ఇది ఏషాబు గోత్రానికి సంబంధించింది ఉబ్యా గ్రంథం అంతా ఏషాబుకి సంబంధించింది ఏషాగు వంశానికి సంబంధించింది ఎడోమిలకు సంబంధించింది ఇంగ్లీష్ లో ఎడోమైట్స్ అంటారు ఎడోమైట్స్ అంటారు కాబట్టి అత్యున్నత పర్వతం మీదన నీ సింహాసనం చేసిన వాడు కొండ సందులలో నివసించేవాడు అంటే నాకు ప్రొటెక్షన్ శాశ్వతంగా నాకు ప్రొటెక్షన్ ఉంటుంది అన్న కాబట్టి అక్కడ నుంచి నేను క్రింద నన్ను ఎవడు పడదొస్తాడే అనుకుంటున్నది కానీ దేవుడు అతను నువ్వు ఖచ్చితంగా అక్కడ నుంచి పడద్రయబడతావు ఎందుకు పడద్రోపడతావు నీ హృదయము గర్వము చేత నువ్వు మోసపోతేవి కాబట్టి చూడండి గర్వం ఉండే వాళ్ళందరూ మోసపోయిన వాళ్ళు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి నువ్వు దేని విషయంలో గర్విస్తున్నావు అన్న విషయం మనము దేని విషయంలో గర్వించం మనం గర్వించడానికి ఏది కూడా గొప్పతనం లేదు మనలో కాబట్టి నువ్వు దేని విషయంలో గర్వించినా నువ్వు ఖచ్చితంగా మోసపోయిన క్రైస్తవ సంఘం ఎందుకు మోసపోయింది దేవుని ఉన్నత స్థితిగా లేవనెత్తండు ఆడంబరమైన జీవితము గొప్ప జీవితం దేవుడు నన్ను సంపృద్ధిగా అని నువ్వు అతిశయిస్తున్నావు నీ హృదయంలో చాలా సార్లు నీ విషయాన్ని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నువ్వే కష్టపడి సంపాదించుకున్నాం అనుకుంటావు కానీ అది ఆయన కృప వల్ల నీకు వచ్చింది నువ్వు ఎప్పుడు చెప్తావా సాక్ష్యం చర్చలల్లా నీకు ఉద్యోగం వస్తే నేను చాలా బాగా చేసిన బ్రదర్ ఇంటర్వ్యూలో అని నీ గురించి గొప్పాలు కట్టుకుంటావు కానీ ఆ ఉద్యోగం ఇప్పించింది ప్రభు అన్న విషయం ఎప్పుడు మనకి మహిమనివ్వు ప్రతి దశలో నువ్వు సాధించినా నువ్వు సాధించిన అనుకుని గొప్పతనం అది అతిశయం కాదా పాస్టర్స్ మాట్లాడుతున్నాయి ఎన్నో నేను నిన్న నేను ఎంత కష్టపడి చర్చ కట్టడం తెలుసా బ్రదర్ అని చెప్తున్న పాస్టాలను గురించి నేను చాలా మంది చూసిన వాళ్ళ పేర్లు నాకు అవసరం లేదు నీకు కూడా నా జీవితాంతం కష్టపడి రక్తాన్ని కార్చి చెమటోర్చి ఈ చర్చి కట్టినా బ్రదర్ అని ఎంతో మంది పాస్టర్స్ నా దగ్గర చెప్పారు అంటే నువ్వు నీకు తెలియకుండానే నువ్వు అత్యశయిస్తున్నావు అసలు చర్చ అనేది నీది కాదు కదా అది బిల్డింగ్స్ కావు కదా చర్చ్ అనేది ఆత్మీయమైంది కదా అది ఆయన శరీరం కదా మన ప్రభు శరీరమే చర్చ కదా మనమే ఆయన శరీరం కదా మనమే చర్చి కదా మళ్ళీ కట్టుకునేది నువ్వా ఆయన కదా ఆయన శరణము ఆయన కట్టాలి కదా నువ్వు వాడివి కాబట్టి దాని విషయంలో నువ్వు అతిశయించి గర్వించడం వలన నువ్వు చెడిపోయినవు పద్య గ్రంథంలో నుంచి నేర్చుకుంటావు కాబట్టి ఏషావుని చంద్రు ప్రభుత్వం జ్ఞాపకం చేస్తున్న కొన్ని సంవత్సరాల అంటే యుగ క్రైస్తవ సంఘము ఏషాగు తయారైంది లేక ఏషాగు వంశం తయారైంది నిన్ను యాకోబు వంశం లాగా నువ్వు ఏషావు వంశం లాగా ఉల్టా తయారైనావు తెలుసా ఏషాగు ఎందుకు అట్లా తయారయ్యడు తన జ్యేష్ఠత్వ హక్కును ఎందుకు పోగొట్టుకున్నాడు ఒక పూటి కూటి కొరకు కదా అంటే కడుపు కొరకు కదా జీవం కొరకు కదా ప్రాణం కొరకు కదా శరీరం కొరకు కదా ఈ లోకం కొరకు కదా క్రైస్తవ సంఘం కూడా ఈరోజు ఆడంబరంగా జీవించాల శరీరంగా జీవించాలా సంపాదించుకోవాలా ఉన్నత స్థితిలో ఎదగాల దేవుని ప్రమోట్ చేసి బ్రదర్ నేను పెద్ద పెద్ద పొజిషన్ లో ఉండాలా బ్రదర్ అవును బ్రదర్ ఈ లోకంలో మనం పెద్ద పెద్ద పొజిషన్ ఉండాలా బ్రదర్ అది నువ్వు నీకు వచ్చిన శరీరమైన కానీ బైబుల్ అంతటా చెప్పండి దేవుని బిడ్డలు ముఖ్యంగా పెద్ద పెద్ద స్థలాల్లో ఎక్కడ ఉన్నారు రాజుల దగ్గర మినిస్టర్స్ లాగా ఉన్నారు రాజులకు సలహాలు ఇచ్చే వాళ్ళ లాగానే కనిపిస్తారు గాని రాజుల్లాగా ఎక్కడ కనిపిస్తారు మనకి రాజుల్లాగా కనిపిస్తున్న వాళ్ళందరూ చెడిపోయినారు సౌలు చెడిపోయినట్టు మనం చూస్తాం దావితే చెడిపోయినట్టు చూడలేదా మనం దాని తర్వాత చెడిపోయినట్టు చూడమా సొలమూను తర్వాత వంశంలో ఉన్న పిల్లలందరూ చెడిపోవడం మనం చూడమా చివరి వరకు మంచి రాజులు ఒక ఆశ కూడా కనిపిస్తాడు ఎక్కువ కాలం కనిపించాడు బైబిల్ దేవుని బిడ్డలుగా ఉన్న రాజులందరూ వాళ్ళు చెడిపోవడం మనం చూస్తూ ఉంటాం అంటే కరప్ట్ గా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఉన్నత పొజిషన్స్ ఉన్నత పదవులు ఆశ్రయించే వాళ్ళందరూ అంత చెడిపోతా ఉంటారు అనేసి ఆశ్రయ ఉన్నత పదవి నీకు అనుగ్రహించినందుకు నువ్వు దాన్ని విడిచిపెట్టాలనా విడిచిపెట్టామని ఎప్పుడు చెప్పలేదు ఎవరికి కూడా నీకు ఒకవేళ ఇస్తే దేవుడు ఒక జాబ్ లో నీకు హైయెస్ట్ పొజిషన్ ప్రమోషన్ ఇస్తే దాన్ని నువ్వు ధృవీకరించు ఎందుకు అది ఆయన ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు నువ్వు అక్కడ ఉన్నత స్థితిలో ఉంటే ఆ రోజు ఆ స్థలము ఆ ఉద్యోగ స్థలము లేక ఆ ఆఫీస్ దేవుడు నీ ద్వారా కాపాడుతాడేమో ఆ రీతిగానే కదా ఐగుప్తిని కాపాడింది యోసేపు ద్వారా యోసేపు లేకుంటే ఈ రోజు ఐగుప్తి దేశం ఉండకపోయేది చరిత్రలో అది కరువుతో నాశనం అయిపోయింది మొత్తం కరువు రాబోతుంది దేవుడు చూపించాడు యోసేపు ఆ ఫో కలలో ఆ కళ భావము ఆయనకి దేవుడు బయలుపరచడం వలన ఆ దేశము యోసేపు ఆలోచన వలన ఆ ఫరో రాజు ఆలోచన వలన ఆ దేశము కాపాడబడింది లేకుంటే ఈ రోజుకి ఆ దేశం ఉండకపోయాడు సరే తర్వాత యోసేపుని యోసపు ని గురితెరగానే ఫాలో రావడం వలన దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలిసి బోసే కాలం కదా ఎంత ఒక నలభై సంవత్సరాలు ఉండొచ్చు నలభై సంవత్సరాలకి మొత్తం తారుమార్ ఆ దేశం ఆ వ్యవస్థ కాబట్టి ఎందుకు ఈ కొండ పడద్రోయబడిందంటే అది గర్వించింది కాబట్టి అదంతా అతిశయంతో నిండింది రోజు మతపరమైన జీవితం అంతా అతిశయంతో నిండింది హైయెస్ట్ కల్చర్స్ హైయెస్ట్ లగ్జరీస్ లో జీవించండి మతపరమైన జీవితం మీరు మనం వాటి అన్నింటినీ ధృవీకరించుకున్నాం దేవుడు అన్ని ఇచ్చిండి నాకు నాకే కాదు మీకు కూడా సమృద్ధిగా ఇచ్చింది అన్నింటినీ కానీ నేను ఏది కూడా ఎంజాయ్ చేయదు నేను ఇదేం జీవితం బ్రదర్ నన్ను చాలా మంది అరితారు దేవుడికి అన్నిచ్చిండి కదా అన్నిచ్చినప్పుడు నువ్వు ఎందుకు వాటిని ఎంజాయ్ చేయవు మీరు అనుకుంటారు నాకు ఏం లేవని నాకు అన్నిచ్చిండి దేవుడు కానీ నేను ఏ పొజిషన్స్ ఎంజాయ్ చేయలేదు హయ్యెస్ట్ పొజిషన్స్ ఇచ్చాడు దేవుడు నాకు డైరెక్టర్ పొజిషన్స్ ఇచ్చింది నేను అయినా వాటిని ఎంజాయ్ చేయలేదు ఎందుకు ఎంజాయ్ చేయలేదు అంటే నాకు తెలుసు ఈ వాక్యం ఎప్పుడో దేవుడు బయలుపరచాడు కాబట్టి మనము కేవలం సలహా ఇచ్చేవాళ్ళు లాగా ఉండాలని రూలర్స్ లాగా ఉండదు ఎందుకంటే ఈ లోకంలోకి తిరిగి వచ్చినాక మనం రూలర్స్ లాగా ఉంటాం ఆయన రాజ్య పరిపాలన ఆరంభైనప్పుడు మనందరికి అనేకమైన వాటి మీద అధికారం ఇస్తాడు ఆ రాజ్య పరిపాలన కొరకు మనం ప్రయాస పడుతున్నాం చాలా మంది సరే నువ్వు మెంటలో అది ఎప్పుడో వస్తుంది దాని కొరకు ఎందుకు ఈ ప్రయాసము ఇప్పుడు అన్నీ ఒగట్టుకుంటున్నావు నువ్వు అని చాలా మంది హేళన చేస్తావు అంటారు పిచ్చోడంటారు చాలా సార్ పిల్లలు నేను అంటాడు ఇక్కడ ఉండొద్దు అక్కడ ఉండద్దు చాలా అంటే నా మంచి కొరకు నన్ను నన్ను పోరాడ కొరకు నా గొప్పతనం చూపించిన మాట్లాడుతుంటారు కానీ వాళ్ళలో ఉన్న ఆత్మ నాకు తెలుసు దుష్టుడు ఆ రూపం వచ్చి నన్ను పెంచపాల్సిందీ అర్థమవుతుంది నేను చెప్పే విషయం కాబట్టి మనము దేని విషయంలో అతి మనము ఈ పర్వతంతో సహవాసంలో కూడా ఉండొద్దు అందుకే దేవుడు నిన్ను నన్ను బయట తీసుకొచ్చింది ఆ సహవాసం లకే మతపరమైన జీవితం అయినా ఇటువంటి సహవాసంలో ఉండడానికి వీల్లేదు అది ఉన్నది ఈ రోజు కాబట్టి అది కింద అందుకే మరోసారి చూడండి ఇర్మి గ్రంథము యాభై అధ్యాయము ఇరవై ఐదవ సర్వభూమి నాష్టం చెయ్యి నాశపడతామా నేను నీకు విరోధిని ఇదే యోహో వాక్ నేను నీ మీదికి నా చెయ్యి చాపి శిరల పైన నుండి నిన్ను క్రిద్దికి దొరినించదును చిచ్చు పెట్టిన ఉండజేతును ఈ రోజు ఇది చిచ్చు పెట్టే ఉంది ఏ చర్చలు చూసినా చిచ్చులే ఏ చర్చ చూసినా కొట్లాటలే ఎక్కడ చూసినా కొట్లాటలే అరవ చేసుకుంటారు హలలియ పాటలు పాడతారు గాని ఓ గంటలు కొట్లాటలే ఎట్ల కొట్లాటలు రక్తపాతమే గుద్దుకోవడము పట్టుకోవడము ఏ చేతికి ఏ దొరికితే అది విసిరేసుకోవడము దాని తర్వాత పోలీసులు రావడం అక్కడ కాబట్టి ఇప్పుడు మనము ఈ చిహ్నలను మనం అర్థం చేసిన ప్రయత్నిస్తాం మండుచున్న ఈ కొండకు సంబంధించింది ఇప్పుడు మండు మండుటా జేమ్స్ ట్రాంగ్ నెంబర్స్ ఎయిటీ త్రీ సిక్స్టీన్ ఎయిటీ లో ఏముందంటే హిబ్రూ భాషలో సెరైఫా ఎయిటీ త్రీ నుంచి వచ్చింది అది ఏంటంటే క్రెమెషన్ లేక బర్నింగ్ అని ఉంది అంటే తెలుసా మీకు పదం క్రెమెటోరియం క్రమేషన్ అంట తెలుసా చనిపోయిన శవాలని కాలుస్తారు చూడు దాని క్రమేష్ నటర్ చనిపోయిన వాళ్ళని కాలుస్తారు దాని క్రమేషన్ నటర్ కాబట్టి చూడండి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే దేవుడు ఇది చచ్చిన దానిలాగుంది ఈ కొండ చచ్చిన దానిలాగుంది కులిపోయింది నాశనం అయిపోయింది కాబట్టి అది కాల్చి సిద్ధంగా ఉందని చెప్తున్నాడు తర్వాత అదే ఎయిటీ త్రీ థర్టీన్ లో ప్రిమిటివ్ రూట్ టు బి ఫైర్ అంటే దాని దాన్ని ఇప్పుడు కాల్చబోతున్నాడు దానిమీద అగ్ని వేయబోతున్నాడు బర్న్ కిండిల్ అంటే అందులో అగ్ని రాజబెట్టబోతున్నాడు ఇంతకుముందు ఎక్కడో చూసిన మన వాక్యం అగ్ని రాజబెట్టబోతున్నాడు చూడండి ప్రణం గంధము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలలో రెండవ దూత గూర ఏం జరిగిందనేది అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ ఒకటి సముద్రంలో పడవేయబడను కాబట్టి ంగ్ నంబర్స్ నంబర్ ప్రకారంగా 2545 ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో మండుట మండుచు మండుచుండు ఏముందంటే బర్ని అంటే టు సెట్ ఆన్ ఫైర్ కిండిల్ ఆర్ కన్ అగ్ని చేత కాల్చబడడం అని తర్వాత వెలుగు అని కూడా ఉంది లైట్ అని కూడా ఉంది దాని తర్వాత అగ్ని కి లో ఏముందంటే ఫైర్ ఫైర్ లైట్ కాబట్టి గొప్ప వెలుగు అది తుఫాన్ కి ముందు అసలు చేసిన వెలుగురం వెలుగురు లైట్ దానికి సంబంధించి చెప్తున్నారు దాని తర్వాత పడవేబడుట క్యాస్ట్ ఇంగ్లీష్ లో క్యాస్ట్ అంటే తెలుగులో పడవేయటాషలో బైలో దాని అర్థం ఏంటంటే టుత్రో అంటే క్రింద పడవేబడడం దాని తర్వాత డంగ్ అంటే డంగ్ అంటే ఏం చెప్పండి పెంట డంగ్ అంటే పెంట కాబట్టి అయన కోపం చేత ఇది క్రింద పడవేయబడినప్పుడు పెంట కుప్పనే కుళ్లిపోయితే పెంట కుప్పనే కదా చెడిపోయింది చచ్చిపోయింది డికే డంగ్ లే లై లై అంటే అబద్ధం అంటే ఇది అబద్దాలతో నిండినది సెంట్ సెండ్ స్ట్రైక్ థ్రో ట్ త్రో డౌన్ అంటే క్రిందకు పడద్రోయబడింది ఇన్ని అర్హాలు దాంట్లో కాబట్టి క్రిందకు పడద్రోయబం ఏంటంటే అది పెంట కుప్పలాగా తయారైంది క్రింద పడవేయడం అంటే చెడిపోయిందనే పడవేస్తాం కాబట్టి అది పెంట కుప్పలాగా తయారైంది చూడండి ఒకప్పుడు మనల్ని పెంట కుప్పం మీదకి వెళ్ళి తీసింది దేవుడు మనల్ని కదా మనం చూస్తాం వాక్యం పెంట మీద నుంచి దేవుడు మమ్మల్ని లేవడెత్తితే అది చివరికి పెంట తయారైంది చెప్పడం కష్టం ఏ చర్చి భరించదు ఈ వాక్యాలను ఎవ్వరు పాస్టర్స్ భరించదు అందుకే మన దగ్గర వచ్చేది చిన్న గుంపే కదా ఒకప్పుడు నిన్ను పెంట కుప్పం మీతికెళ్ళి తీసేడు పైకి ఎందుకని నమ్ముకున్నందుకు నువ్వు మళ్ళా పైకెక్కి మళ్ళా నుంచి పెంటుప్పన్నావు అని ఈ వాక్యం జ్ఞాపకం చేసింది అదే మనకి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ దొరకకపోయింటే ఎప్పటికీ ఇవి నీకు అర్థం కాకపోయాడు గుడ్డిగా చదువుకొని గుడ్డిగా ప్రార్థించకపోవడమే క్రైస్తవ జీవితం ఈ రోజు సుఖానుభవించిన జీవితం జేమ్స్ట్రాంగ్ నంబర్స్ కంపేర్ చేసినప్పుడు ఫార్టీ ఫోర్ నైన్టీ ఇక్కడ ఫార్టీ ఫోర్ సెవెంటీ ఫోర్ Through the idea of Sudden Motion Sudden అంటే అమాంతంగా అని అర్థం కాబట్టి ఇది అమాంతంగా జరుగుతుంది అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ఎవరు గుర్తెరగని సమయంలో అంటే చూసి రా ఇదంతా అమాంతంగా జరిగిపోతుంది ఎవరు గుర్తిరగని సమయంలో జలపరాలయం వచ్చి వారిని అందరినీ అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు సడన్ మోషన్ అంటే అదే టు ఫ్లింగ్ టు ఫ్లింగ్ అంటే తెలుసు కదా వడ్డలలో రాయి పెట్టి గుర్తలేదు వడి ఇది ఎప్పుడు కొడతారో తెలియదు అది సడన్ అంటారు దాన్ని టూ ఫ్లింగ్ అంటే వర్డ్ అది గిలోర్ అంటారు ఇక్కడ తెలంగాణ భాషలో గిలోర్ అంటారు ఆ గిలోరకి రాయి పెట్టి ఇట్లా కొడతారు ఇట్లా కొట్టి అది ఎప్పుడు వస్తారో తెలియదు సడన్ అన్నట్టు దాన్ని అట్లా టూ ఫ్లింగ్ అని ఇక్కడ ఇంగ్లీష్ లో తర్వాత విత్ ఎక్ క్విక్ టాస్క్ బై క్వాలిఫికేషన్ టు డెపాజిట్ బై ఎక్స్టెన్షన్ టు డిస్పర్స్ స్కాటర్ అబ్రాడ్ ఆర్ త్రో అంటే చెల్లా చెదర్గా అని చివరికి పెంట గుప్పలాగా దాని తర్వాత చెల్లా చెదరైపోతుంది అని చెప్తున్నాడు ఎక్కడ వాళ్ళు పరిగెత్తిపోతారంట ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతారంట ఎందుకంటే ఇంతగా చూసినాము వాళ్ళు ఎక్కడ చూసినాము స్నేర్ పట అని చూసినాం కదా ఎక్కడ దొరికిపోతారు అందరు దొరికిపోయి అందరు పట పడతారు పట పడితే ఏమవుతుంది గొంతుల మీద అంతే తేడా చివరిగా ఫిఫ్టీ ఈ ఇంకొక పదం ఈ పదాలకి ఈ ఫిఫ్టీ వన్ అది ముగిస్తుంది అర్థం ఫిఫ్టీ లో ఏముందంటే అన్నప్పుడు ఇన్ అంతటినిష్మెంట్ అంటే శిక్ష చివరికి శిక్షతో ముగిస్తుంది అంటే మంట అనేది మండడం అనేది ఆయన శిక్ష కి సంబంధించింది ఈ కొండ శిక్షింపబడుతుంది అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్న తర్వాత ఫిగరేటివ్లీ అఫెండ్ బీట్ స్మైక్ స్ట్రైక్ ఊండ్ గాయపరచబడుతుంది గాయాలుతుంది చాలా కష్టం ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలా ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలా మనమేమో సరిగా చదువుకోకపోతుంది ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం ఇవన్నీ చదువుకుంటే ఎంత బాగుండేది ఇవన్నీ ఈ లోకంలో ఏమేమో చదువుతున్నాం ఏమేమో పుస్తకాలు గంటలు గంటలు వందల వందలు వేల పేజీలు చదువుతున్నాం గానీ అసలైన పుస్తకము ఒక పేజ్ కూడా మనం చదలేకపోతున్నాము సరిగా బాధ ఒకసారి నాకు కూడా దుఃఖం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం మన లైఫ్ మన టైం టీవీల ముందు కంప్యూటర్స్ ముందు మొబైల్ ఫోన్స్ ముందు ఇంటర్నెట్ ముందు గంటలు గంటలు వృధా చేసుకుంటున్నది క్రైస్తవ జీవితం కానీ అసలు పుస్తకాన్ని పక్కకు పడేసింది ఏ హెచ్కెల్ గ్రంథము కదండి ఇప్పుడు మనం వస్తున్నాము ఇది కొన్ని సంవత్సరాల మనం గణించిన పుస్తకం ఇది ఏ హెచ్కెల్ గ్రంథము ఎందుకంటే అక్కడ నుంచి దేవుడు మన జీవితాలను మార్చిండు ఆత్మీయ దశలో ఎదుగుతున్నప్పుడు అక్కడ నుండే దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చిండు ఏహెచ్కల గ్రంథము ఆ రోజు మనం ధ్యానించకపోయింటే ఏదో పుస్తకం గ్రంథం ఐదవ అధ్యాయంలో ఏ హెచ్కల్ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తాం ఇది ఐదవ అధ్యాయం అంతా చాలా ప్రాముఖ్యమైన ఎందుకంటే యుగ సమాప్తిలో అసలు జరిగే ప్రవచనమే ఇది ఏసుకల్ గ్రంథము ఐదవ అధ్యాయం అనేది ఐదవ అధ్యాయంలో కొన్ని సమాచారాల క్రితం ధ్యానించడము ఇంటర్నెట్ లో ఉన్నాయి మట్టపుకుండేనా అది కాదు కదా మట్టప్ అది వేరే అవును మట్టప్ప వేరే ఇది మట్టపుకుంటే ఏమో దేవుడు మట్టపుకుండా దించి వేయడం ఇదేమో ఏహెచ్కేల్ గడ్డము జుట్టు అది కదా వేరే కదా అండను వస్తుందా సెపరేట్ గు రికార్డింగ్ అంటే డీటెయిల్డ్ గా దాని మీద లేదా రికార్డింగ్స్ లేవా అయితే వచ్చేవారం చూద్దాం వచ్చేవరము డీటెయిల్ గా చూద్దాం ఎందుకంటే ఇక్కడనే స్టార్ట్ అయితే వచ్చేవారము యేసుగురు గ్రంథము ఐదవ అధ్యాయం ధీరంగా నిర్ణయిస్తాం ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాల అర్థం కావాలంటే యశ్వ గ్రంథం ఐదవ అధ్యాయం అర్థం కావాలా కంపల్సరీ ఎందుకంటే అక్కడ నుంచే దేవుడు మనల్ని నడిపించింది ఆ రోజు ఆ అధ్యాయం ధనించడం వలన క్రైస్తవ సంఘంలో నాలుగు గుంపులుంటాయి మూడు గుంపులు లోపలుంటాయి నాలుగవ గుంపు బయట ఉంటది అన్న విషయాన్ని దేవుడు మనకు అక్కడ నుంచే మాట్లాడి దాని తర్వాత చూపించిండు ప్రతి అధ్యాయంలో ప్రతి పుస్తకంలో చిన్న ప్రవక్తలకు సంబంధించిన బోధలో కృత పుస్తకాలలో పత్రికలలో సువార్తలలో ఆ మూడు గుంపులు కనిపిస్తూనే ఉంటాయి కదా యేసు ఉన్నప్పుడు కూడా ఈ మూడు గుంపులు కనిపిస్తూ ఉంటాయి మనకి పాత కాలంలో కూడా ఈ మూడు గుంపులు కనిపిస్తూనే ఉంటాయి ప్రతి దశలో స్టెఫెని జరిపినప్పుడు కూడా మూడు గుంపులే ఉన్నాయి అక్కడ మన ప్రభుని చెలివేసినప్పుడు మూడు గుంపులు ఉన్నాయి ప్రకటన గ్రంథం ఇష్టపడి కూడా మూడు గుంపులే కనిపిస్తా ఉన్నాయి ఎప్పటికీ లోపల సంఘం లోపల మూడు ఉంటే నాలుగవది బయట ఒకటి సరే ఈ రోజు నేను వాక్యాన్ని ముగించబోతున్నాను ఎందుకంటే యెచ్ హైదరాబాద్ అని మనము బహుదీర్ఘంగా వచ్చారం ధ్యానిస్తాం ధ్యానించకపోతే తక్కినయి ఆ గుంపులు అర్థం కావు కానీ మీకు తెలిసి ఒక రీతిగా అర్థం చేసుకోనికి కానీ నాకు అంతా తెలుసు అనుకుంటే మనం ఇంకా క్లోజ్ చేసినట్లే మన మైండ్ నాకు ఏం తెలియదు ప్రభు నాకు నువ్వు నేర్పించ ప్రభు అంటే ఆయన ఇంకా లోతులోకి తీసుకెళ్తారు ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి గూఢమైన సంగతులను మనకు బయలుపరచాను వాగ్దానం చేసింది అది మనకు సంబంధించిన వాగ్దానం వారికి బయలుపరచబడలేదు ఇవి మీకు బయలుపరచబడ్డాయి అన్నాడు కాబట్టి నువ్వు తెలుసుకుంటావు ఎందుకంటే నీకు ఆసక్తి ఉంది నువ్వు ఎందుకు వరకు వీటిని నేర్చుకోవాలనుకుంటున్నావు నీ ఇంటెలిజెన్స్ చూపించుకోవడానికి కాదు నువ్వు అతిష్టంచడం కొరకు కాదు నువ్వు గర్వించడానికి కొరకు కాదు నేను గొప్ప కొరకు కాదు మన శక్తికి మించిన ప్రయాణం మనకుంది మన జీవితాలలో ఏ టైంలో మన జాబ్స్ అని మనం ముగించుకోవాలని సేవ పోతాం మనకు తెలియదు ఇంకెక్కడెక్కడ నడిపిస్తున్న దేవుడు మనల్ని తెలియదు కానీ ఎక్కడెసిన గొంగలు లాగానే ఒక రంగం కతే వీల్లేదు నేను మీకు ఎన్నిసార్లు చూపించిన రాజుల గ్రంథంలో ఏలియా సేవ జీవితము అగ్ని రథంల ద్వారా ముగించలేదని ఎన్నిసార్లు నేను చూపించిన మీకు వాక్యం ఆధారంతో ఆయన అగ్ని రథం వచ్చి అగ్ని రథం ఏం చేస్తే ఏలియాను ఏలిసాని విడదీసినాయి అంతే అగ్ని రథం వచ్చి ఏలియాలు విడదీస్తే సుడిగాలి సుడిగాలి చేత అతను కొనిపోబడెను అనుంది ఉంది దాని తర్వాత అతను దక్షిణ దిగడము అక్కడ సువార్త పనిచేసినట్టు మనం చూస్తా ఉంటాం కొంతకాలము ఏలియా విషాది తీసుకున్నాడు అని చూస్తా మనం ఎప్పుడు బయలుదేవత పర్వతలందరినీ చంపించాక యజలు సవాల్ చేస్తాను నేను వాడిని ఏలియాని చంపుతాని అని తీర్మనించుకున్నప్పుడు ఆయన భయపడి పరిగెత్తిపోయి కొండలలో దాసుకుంటాడు అప్పుడు దేవుడు ఆహారం అనుగ్రహించాడు అన్ని విషయాలు మనకు తెలుసు కొంతకాలం రెస్ తీసుకున్నాడు ఆయన అక్కడ దాని తర్వాత విశేషమైన సేవ చేయాల్సి వచ్చింది తిరిగి పోయి ఉత్తర బాగా సేవకుడైన అక్కడ నుంచి దక్షిణ బాగా సేవ నడిపించినట్టు మనం చూపిస్తాం కాబట్టి ర్యాప్చర్ కల్ట్ బోధకులు ఈ రోజు ప్రపంచం ఏం చెప్తారంటే చూడు ఏలియా ఎత్తబడి సుడిగాలి చేత లేక ఇంకొక పాశ్చాత్య చెప్తుంటే అగ్నిదాథంల చేత ఆయన కొనిపోబడి పర్లోకి రాజ అవన్నీ అబద్ధ బోధలు ఎక్కడ లేదు అట్లా అగ్ని రథంలో చేత ఆయన ఎప్పుడు కొనిపోబడలేదు ఆయన ఎన్నటికి కనిపో కనిపో పాడు ఇక చూడు ఆయన సుడిగాలి చేత కొనిపోబడ్డాడు దాని తర్వాత ఎన్నటికీ కనబడలేదు అవును కనబడడు ఉత్తర దేశంలో ఉన్నవాడు ఆ దేశం విడిచిపెట్టి దక్షిణ దేశంకి కనిపిస్తాడు కనిపించాడు వారికి ఎన్నటికి కనిపించాడు అక్కడ ఆయన కాలము దక్షిణ భాగంలో ముగించుకుంటాడు ఎందుకంటే ఇలిష సోమరాలు ప్రాంతాల సేవకుడు ఏలియా తర్వాత ఎలిషా సేవకుడు సో దాని తర్వాత ప్యాటర్న్ మనం చూస్తాం ఏలియా నుంచి ఎలిషాకి వచ్చింది ఎలిషా నుంచి గెహాజీకి రావాలి గేహజీకి రాలేదు గెహాజీ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు ఎందుకంటే గెహాజీ లోకాన్ని ప్రేమించింది ధనాన్ని ప్రేమించింది కాబట్టి గెహాజీ ఆ గొప్ప అంశం పోగొట్టుకున్నాడు గొప్ప అంశ అంటారు ఏమంటుందని గొప్ప పిలుపుని పోగొట్టుకున్నాడు గేహాజీ కాబట్టి ఈ రోజు అంతా గెహాజీ ఆత్మ పీడిపబడుతుంది క్రైస్తవ సంఘము గెహాజీ ఆత్మ ఒకరి దిగ్గర చెప్పాలంటే ఏషావ్ కదా అది శరణి సంబంధించింది లోకానికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు చూడండి ఏహెచ్ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వర్షంలో ఆ ఒక్క వాక్యాన్ని నేను చూపించి ఈ రోజు ముగించేస్తాను వచ్చే వారం మనం చూస్తాం ఏందంటే ఈ రెండవ వర్షంలో ఏముందంటే తల వెంట్రికలు వెదజల్లబడతాయా చూడండి ఐదవ అధ్యాయము రెండవ పట్టణమును ముట్టడి వేసిన దినములు కాబట్టి ఇప్పుడు అర్థం సీజ్ సీజ్ అంటారు ఇంగ్లీష్ లో సీజ్ అంటే ముట్టడి వేయడం పట్టణము ముట్టడి వేయబడింది పట్టణము ముట్టడి వేయబడడం అంటే శత్రురాలు వచ్చి కబ్జా చేస్తాం దాని చుట్టూ ముట్టడి వేస్తారు ఇంకా ఎక్కడ బయటికి పోకుండా మనుషులు దాన్ని సీజ్ అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి క్రైస్తవ సంఘము పట్టబడింది అనే రోజు బాప్తీచ్ కాలం వదులుకొని ఈ రోజు వరకు పల్లవరాజము బలవంతుని చేతిలో పట్టబడింది ముట్టడి వేయబడింది కాబట్టి దీని చుట్టూ దుష్ట శక్తులు కంచవేసుకున్న ఈరోజు ప్రపంచమంతట కాబట్టి క్రైస్తవ సంఘము పట్టణం చేత పోల్చబడింది ఎందుకంటే పట్టణం అంటే ఈ లోకానికి సంబంధించింది పట్టణం అంటే మార్కెట్ ప్లేస్ అంటారు ఇంగ్లీష్ లో అంటే సిటీ అనరు డిక్షనరీలో సిటీ అంటారు కానీ పట్టణం అంటే పట్టణం చూడడానికి పోతున్నా అంటారు ఎందుకంటారు ఊరళ్ళు పట్టణంలో ఏముంది చూడడానికి చెప్పండి ఎవరన్నా సిటీకి పోతున్నా బాయ్ అంటారు ఎందుకు సిటీలో ఏముంది చూడడానికి పైసలు తీసుకోకపోతారు సిటీకి ఎందుకు పోతారు షాపింగ్ కి ఖర్చు పోతారు అది పట్టణం పోవడం అంటే అర్థమైంది షాపింగ్ పది మార్కెట్ ప్లేస్ అంటారు కాబట్టి మార్కెట్ ప్లేస్ అనేది అవిశ్వాసులకు నిలయం మార్కెట్ ప్లేస్ కాబట్టి అంటే అమ్మడం కొనడం వార్తలో మన ప్రభు వ్యాఖ్యం చేస్తాడు యుగ సమాప్తి లోతు సోయర్ అంతాన్ని విడిచి నా కాలం ఏరీతి ఉండే మనుషులు తినచు త్రాగొచ్చు నార నాటుచ్చు అమ్ముచ్చు కొనుచు అని అక్కడ అమ్ముచ్చు కొనుచు అది మార్కెట్ ప్లేస్ అమ్ముచ్చు అందరూ అమ్ముచు కొనుచు ఇండ్లు కట్టుచు ఎవడు గుర్తెరిగిన సమయంలో అది స్టార్ట్ అవుతుంది వాక్యం అని అగ్నిగంటకంలో నుంచి కుమరించబడి అందరు కాల్చవేయబడ్డారు ఈ రోజు కూడా అక్కడ ఒక్క చెట్టుకు మొలవద్దు ఈ రోజు ఉంది అది ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో వెతికితే సాడోన్ అండ్ గొమరా అని కొడితే అవన్నీ చూపిస్తారు అక్కడ నేను ఎన్ని వీడియోస్ చూసిన అంత ఉప్పు గడ్డలు ఎక్కడ చూసిన ఎడారిలో ఉప్పుగడ్డలు ఎట్లుంటాయి సముద్రంలో ఉప్పు గడ్డలు ఉంటాయి అర్థం ఉంది సముద్రం ఆరిపోతే ఉప్పుగడ్డలుంటాయి కానీ ఎడారిలో ఉప్పుగడ్డలు ఎట్లుంటాయి ఎక్కడ తవ్వినా ఉప్పుగడ్డలు వెళ్తుంటాయి అక్కడ నేను చూసిన ఇంటర్నెట్ లో యూట్యూబ్ సరే ఎక్కువ టైం అక్కడ మనం స్పెండ్ చేయడానికి ఎందుకంటే అది అదొక పెద్ద డేంజరస్ వల ఇంటర్నెట్ అంటేనే వల కదా నెట్ అంటేనే వాళ్ళ వెబ్ వెబ్ అంటే సాలెప్పు జాలి అన్న పై తలకాయ పెట్టినట్లు మనం ఈరోజు అంత చెంత చెత్త ఉంటుంది అక్కడ ఎవరిష్ట రాసుకుంటా ఉంటాడు సరే ఓ రీతిగా దేవుడు నీకు ప్రేరేపిస్తే అక్కడ నువ్వు సువార్త పనిచేస్తావు రక్షణ సందేశాన్ని ఇంటర్నెట్ లో ప్రకటిస్తూ ఉంటాం మనం వాడుతున్నాం కదా ఇంటర్నెట్ వాడుతున్నాం దానికోరు రక్షణ సందేశం కొరకు ఈ ప్రవస దేవుడు మన చూపించిన విధానాన్ని మనం అనేక నేర్పించడం కొరకు మనం ప్రకటిస్తున్నాం అందు నుంచి మనం ఏం ఆశిస్తలేం లాభం ఉచితంగా పొందితేరి ఉచితంగానే ఈయుడి అన్నాడు కాబట్టి మనం అంతా ఫ్రీగానే పొందినాం ఫ్రీగానే ఇస్తున్నాం చూడండి పటనమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు అంటే సంపూర్ణం అంటే అది ముట్టడి వేసినాక ముగించే టైం సంపూర్ణం అంటే ముట్టడి వేసిన దినం మొదలుకొని సంపూర్ణమైనప్పుడు అంటే ఫైనల్ అన్నట్టు ఇంకా ముట్టడి ఫైనల్ అయిపోవచ్చింది నీవు పట్టణంలో వాటి మూడవ భాగంలో ఏంటా మూడవ భాగము మొదటి వస్త్రం దాని అర్థమవుతుంది మరియు నరకుతుందా నువ్వు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకుని త్రాసులో తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములుగా చేయము అది చాలా కష్టంగా ఉంటది పిచ్చి పిచ్చి చెప్తే ఏం పాక్యం చెప్తున్నా బ్రదర్ అంటారు తల వెంట్రుకలు గురిగించుకోవడం ఏంటి త్రాసులో వాటిని వేసి చేయడం ఏంది అసలు ఏమైనా మెంటలా పాస్టర్ ఆ ప్రవక్త మెంటలోడా అనొచ్చు ఆ రోజుల కచ్చితంగా మెంటలో అనింటే మన కాలంలో ధనిస్తుంటే నువ్వే మెంటలోని వా ఏంది ఇది వెంట్రికల్ కత్తిరించుకోవడం ఏంది వాటిని అన్నిటి తీసి త్రాసులో కొలతలేయడం ఏంది భాగాలుగా చేయడం ఏంది కాబట్టి చూడండి నశించిపోతున్న వానికి సిలువ వెర్రితనం ఈ లోకంలో ఎవరైతే నశించిపోతుండో వానికి ఇవన్నీ వెరితనంగానే ఉంటాయి కానీ మనకు మట్టి వెరీతనంగానేది దేవుని జ్ఞానం ఎప్పుడు ఏజ్ కలిగొందామంటే దగ్గర దగ్గర రెండు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డ వాక్యాలు ఇవి ఇంత జాగ్రత్తగా వాటిని వరకు భద్రపరిచింది ఆడు ఓ ఇరవై సంవత్సరాల క్రితం పుస్తకాలున్నాయి చాలా విలువ పుస్తకాలు చెదలు తినేసినాయి ఇరవై సంవత్సరాల తర్వాత ఇంత కూడా పేపర్ నా మాస్టర్స్ థీసీస్ పీ పీజీలో నేను రాసిన థీసీస్ ఉత్త అట్టలున్నాయి మూడు సంవత్సరాల క్రితం మేము పాతే వేరేటివ్ అయినాం అక్కడ పోతే ఆడంత చెదల భూమి మొత్తం పుస్తకాలన్నీ తెచ్చినాయి విలువగల పుస్తకాలనేది వేసినాయి ఇరవై సంవత్సరాల కష్టం అడ్రస్ లేకుండా పోయింది నాకు కానీ నేనేం దుఃఖపడలే వదనాలు ప్రభావాన్ని నువ్వు వాటికి ఆగ్ఞాపించినావు చెదలే ప్రకృతి సహజంగా ఉండే మనిషి అయ్యో చెదలనేది నేసినాయి అయ్యో ఎట్ల అయిపోయినాయి అనేసి దుఃఖపడతా ఉంటావు ఆయన ఆగ్య్య లేకుంటే చీమలు కూడా నడలేవు చెదలు కూడా నడలేవు చదువు తల వెంటకలు కూడా రాలేదు ఆయన ఆగ్య్య లేకుండా ఆయన ఆగే ఇస్తున్నా అవన్నీ నేస్తాడు కాబట్టి దేని మీద అత్య చేస్తున్నావు నేనేదో కష్టపడి పుస్తకాలు రాస్తున్నాను అవన్నీ జమ చేస్తున్నాడని నువ్వు ఆతీ చేస్తున్నావా కండ్ల ముందు మాయమైపోతున్నాయి క్షణాలలో చెదేస్తున్నాయి చెదలంటే కూడా ఎవరు చెప్పించారు మనకి బైబిల్లో కాబట్టి ఆ వెంట్రికలని క్షౌరం తీసుకున్న వాటిని మూడవ విభజించి ఏమంటున్నాడు పట్టణము ముట్టడివి సిద్దలలో సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణంలో వాటి మూడవ భాగం ను కాల్చి మూడవ భాగము అంటే ఎన్ని భాగాలు చేసినో ఆ వెంట్రుకలు చెప్తున్నాడు మూడవ భాగంలో కాల్చి రెండో భాగంలో తీసి ఖడ్డం చేత హతము చేతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము అంటే మూడవ భాగం మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము కాబట్టి గాలికి ఎగిరిపోయేటట్టు తయారైంది ఈ రోజు క్రైస్తవ సంఘము స్కాటర్ ట్వంటీ టూ నైన్టీన్ జేమ్స్ట్రాంగ్ నంబర్ ట్వంటీ లో విసిరి అంటే ఎగిరిపోవడం అంటే స్కాటర్ హిబ్రి భాషలో సా అనుంది వన్ ఫోర్టీన్ లో ఏమైనా ఉందంటే టాస్ అంటే బెదజల్లడం బై ఇంప్లికేషన్ డూ డిఫ్యూస్ వాటిని విస్తరించుకున్నట్టు పడేయడం విన్నో అనుంది చూడండి ఎంత బాగుంది విఐఎన్ఎన్ఓ ఎప్పుడన్నా విన్నారు ఈ పదం ఇంగ్లీష్ లో విన్నో అంటే మీకు తెలుసు తెలుగులో చాలా సున్నాసం యోహాను బాప్తి యోహాను మాట్లాడతాడు దీని గురించి విన్నో గురించి విన్నో అంటే ఆయన చాట ఆయన చేతిలో ఉంది అని స్టార్ట్ మన ప్రభు గురించి విన్నో అంటే చాటలో ఆ పొలం చేసినాక పంట వస్తుంది పంట వచ్చినాక ఏం చేస్తారు కళ్ళం కడతారు కళ్ళం కట్టి ఆ విత్తనాలన్నిటి తీసుకొచ్చి దాంట్లో జమ చేస్తారు చేసినాక చాటాలో పోసి ఇట్లా గాలికి ఆరేస్తారు తూర్పు పడతారు అంటారు అవును తూర్పార పట్టడం అంటారు కరెక్ట్ మనకు తెలుగు కూడా వస్తుంది సరిగా ఆ చాటా పైకి లేపి తూర్పార పట్టినప్పుడు గాలికి ఏమైతే ఆ చెత్త అంతా బయట పడుతుంది విత్తనము లోపల పడుతుంది మన ప్రభుజీ ఇస్తాడు అంటే ఎవరు చెప్పారు బాప్సిమిచ్చి వ్యూహాన్ని చెప్తున్నాడు ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది ఎప్పుడు పట్టుకుని చెప్పండి మన ప్రభు చాట నేను కదా కనిపిస్తుందా పాత కాలంలో ఎప్పుడు లేదు కానీ బాప్సిజం వ్యూహానికి కనిపించింది అది ఆ దర్శనం ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది ఆయన తూర్పల పడుతుంటే లోపల పడతాయి కళ్ళం లోపల అందుకే మనం మన బైబిల్ స్టడీకి కళ్ళం బైబిల్ ప్రాఫెసింగ్ అని పెట్టుకుందాం పేరు మనం అంతా నూర్చబడ్డ లోపల ఉండాలా చెత్తలాగా ఉండదు చెత్తలాగుంటే బయట పడవే పడుతుంది మనం వీళ్ళందరూ ఎందుకు పడవే పడుతున్నారు గాలికి ఎందుకు ఎగిరిపోతున్నారు గాలికి ఎగిరిపో చెత్తలాగున్నారు వీళ్ళు ఆయన చాట తూర్పార పడితే విత్తనాలని ఆ చెత్త బయట గాలికి యుగ సమాప్తిలో మతపరమైన జీవితము చెత్తలాగా తయారైతుంది విత్తనంలా కాదు తొక్కలాగా తయారైతుంది నువ్వు తొక్కలాగా ఉండద్దు అన్న విషయాన్ని ఇక్కడ వాక్యం కాబట్టి మూడు భాగాలు మొదటి మొదటి మూడవ భాగం ఎప్పుడన్నా మీరు అర్థం చేసుకున్నారా నేను ఇప్పుడు ఇంకా క్లియర్ గా చూస్తున్నా మొదటి మూడవ భాగం రెండవ మూడవ భాగం మూడవ మూడవ భాగం ఇక్కడ వాక్యం అంటే ఫస్ట్ థర్డ్ సెకండ్ థర్డ్ థర్డ్ థర్డ్ అంటే మూడు భాగాలు ఫస్ట్ మూడవ భాగం రెండవ మొదటి మూడవ భాగం ఉంది అక్కడ పట్టణంలో వాటి మూడవ భాగం కాల్చి రెండవ భాగాన్ని తీసి కడ్డం చేత హతం చేయము అంటే మొదటి రెండు భాగములు శాశ్వతంగా నాశనమైపోతాయి ఒకటేమో అగ్ని చేత కాల్చివేయబడుతుంది మీరు అర్థం చేసుకోవాలా ఒక భాగం జుట్టు కొలత వేసి దాన్ని అగ్నిలేస్తుంటే ఇది ఏమన్నా పిచ్చితనమా ఆ అగ్నిని వెంట్రకలు తీసి అగ్నిలేస్తే కాలిపోతాయి భగ్రం వండుకొని దాని తర్వాత రెండవ భాగం తీసి కడ్నం చేత హాతం ఇప్పుడు మీరు హెచ్చుకోండి ప్రకృతి రసంగా రెండవ భాగము వెంట్రుకలను తీసి కదితోని దాన్ని కొడతా వీడికి వెంటలా అంటారా లేదా అంటారు కస్తంగా ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఏమంటున్నాడు రెండవ భాగంలో తీసి ఖడ్గము చేత హతము చేయమంటుడు అంటే ఈ వెంట్రికలలో ప్రాణం ఉందని అర్థం లేకుంటే హతమి చేయమంట అంటే ఈ వెంట్రికలు ప్రాణం ఉందంటే ఈ వెంట్రికలు మనుషులకి సాదృశ్యం అని అర్థం మొదటి గుంపు వెంట్రికలు కూడా మనుషులకి సాదృశ్యం వాళ్ళు శాశ్వతంగా కాల్చివేయబడతారు రెండవ గుంపు కూడా మనుషులకి సాదృశ్యం వాళ్ళు శాశ్వతంగా ఖడ్గం చేత హతం చేయబడతారు ఈ రీతిగా దాని హతము చేయ రీతిగా దాని చుట్టూ విసిరి కొట్టి మిగిలిన భాగము అంటే మూడో భాగం మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము మూడవ గుంపు ఇది ఇది గాలికి ఎగిరిపోయింది ప్రపంచం అంతటా విస్తరించింది మొత్తం గాలికి ఎగిరిపోయింది క్రైసవ సంఘం ప్రపంచం అంతటా దీన్నే మూడో భాగం అంటాం ఈ మూడో భాగము గాలికి ఎగిరిపోనిమ్ము ఈ రోజు ఎగిరిపోయింది ప్రపంచం అంతటా స్కాటర్ అయిపోయింది మూడో భాగం ఈ మూడో భాగం గురించే మనం ప్రయాసపడుతున్నాం బూరల తీర్పు అంత మూడో భాగం గురించే దేవుడు నీకు నాకు కొన్ని సంవత్సరాల క్రితం ఒక విషయానికి జ్ఞాపకం చేసి ఏంటంటే మొదటి రెండు గుంపులు టూ థర్డ్స్ అంటే జకరే గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఉంటుంది కదా జకరే గ్రంథము పదమూడు ఏడు ఎనిమిది వర్షాలలో ఉంటుంది టూ థర్డ్స్ విల్ బి కట్ అండ్ డై మొదటి రెండు గుంపుల వారు తెగవేబడి చతులు శాశ్వతంగా వాళ్ళు అంటే మరణిస్తారు ఇంకా వాళ్ళు దేవుని సన్నిధిలో ఎప్పటికీ ఉండరు నిలబడలేరు గౌరవ సవాళ్ళు నేను ఎక్కడ రాసుకున్నా ఈ రోజు అది చూపిస్తా పోతే దొరకలే వాక్యం మత్యయసు సువార్త ఏడవ అధ్యాయంలో ఉంది వాళ్ళ గురించి ఒకసారి చూడండి నేను వాక్యాన్ని ముగిస్తా ఇప్పుడు సువార్త ఏడవ అధ్యాయంలో ఎందుకంటే ఇవి కొన్నిసార్లు దొరకవు ఇమీడియట్లీ మనం రాసుకోకపోతే మన మైండ్ దొరకవు ఎందుకంటే మన మైండ్ రకరకాల పనుల పనులతో అలిసిపోతుంది మతయ్య సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో ఈ గుంపుల గురించి చెప్పడినాయి చూడండి ఏమన్నా అక్కడ ప్రభువా ప్రభువా అంటే రెండు సార్లు ఒకసారి వచ్చి కదా ప్రవ్వా అంటే అయిపోలే రెండు సార్లు ఎందుకంటే ప్రవ్వా ప్రభువా అని అవి రెండు గుంపులు అవి బాగా అర్థం లార్డ్ లార్డ్ అనేది రెండు గుంపులు ఒకటి మరణానికి సంబంధించింది ఒకటి నరకానికి సంబంధించింది డెత్ అండ్ హెల్ అని ఉంది దానికి సంబంధించిన విషయాలు నేను మళ్ళా తర్వాత ఎప్పుడైనా గ్రంథంలోనే ఉంటుంది డెత్ అండ్ హెల్ మరణము నరకము రెండు గుంపులవి కాబట్టి ఒక గుంపు నిన్ను మరణం నడిపిస్తే ఇంకొక గుంపు నిన్ను నరకంగా నడిపిస్తాయి ఇవి టూ థర్డ్స్ శాశ్వతంగా మరణిస్తాయి కట్ ఆఫ్ అండ్ డై కాబట్టి ప్రవ్వా ప్రవ్వా అని నన్ను పిలిచి ప్రతివాడు పర్లోక రాజ్యంలో ప్రవేశింపాడు గాని పర్లోక మందు చిత్తం ప్రకారము చేయి వాడే ప్రతిరోజు ప్రవ్వా ప్రభ్వా అనేవాడు ఓడంట ఎవడు పోతాడు పర్లోక అంటే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చవ కాబట్టి తండ్రి చిత్తం ఏంది అంటే గొప్ప జనము శ్రమల పాలు కాబోతుంది అది అబద్ధాన్ని ఆశ్రయించింది అపవిత్రతను ఆశ్రయించింది నాష్టకరమైన పర్వతాన్ని ఆశ్రయించింది రకరకాల దేవతలను ఆశ్రయించింది మనుషులను ఆశ్రయించింది పాస్తలను ఆశ్రయించింది సంఘాలను ఆశ్రయించింది మతపరమైన బోధన ఆశ్రయించింది అపవిత్రమైన విషయాల ఆసక్తి చూపిస్తుంది లోకాధితమైన జీవితాన్ని ఆశ్రయించింది ఆడంబరమైన జీవితాన్ని ఆశ్రయించింది ఐశ్వర్యాన్ని ఆశ్రయించింది నాకేమి కాదులే అని దీమాగా ఉంటూ మరణంతో నిబంధన చేసుకుంది కాబట్టి అది క్రింద పడవేయబడింది అది అతిశయించింది నాకేం కాదులే అని దేవుడు సమృద్ధిగా ఆశ్రయించుడు అని తీర్మానించుకుంది కాబట్టి అది అక్కడి నుంచి ఏ రీతిగా లూసిఫర్ ఆ పర్లోకర రాజ్యం నుంచి క్రింద పడద్రయబడి యుగ మతపరమైన జీవితం అట్లా అతిశయించి పడద్రవయబడుతుంది కానీ మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకం పోతున్నాయి గానీ మూడవ గుంపుని మటుకు దేవుడు విసరగొట్టిండు విసరగొట్టి వారి వెనకల కట్గాని పంపించిండు ఈరోజే నెరవేరుతుంది ఎక్కడ పోయినా గాని క్రైస్తవులు ఎందుకు మరణిస్తున్నారు ఎవరు చెప్పగలడు ఎవరు చెప్పగలరు ఎక్కడ చూసినా క్రైస్తవులు మరణిస్తున్నారు ఏ దేశాలలో చూసినా మన దేశమే కాదు ప్రపంచం ఏ దేశాలు పోని మీరు యునైటెడ్ స్టేట్స్ లో క్రైస్తవులు మరణించలేకపోతున్నారా ఓడిపోయి దడదడను షూట్ చేసేస్తుంటే ఎవరు చేస్తున్నారు చెప్పండి గందీసి ధనధన గాలి చేస్తున్నాడు యూనివర్సిటీస్ ఎవరు పోతున్నారు క్రిస్మస్ పండుగ రోజు ఓడిపోయి బాంబే బ్లాస్ట్ చేస్తున్నాడు చర్చ్ లో ఎవడు పోతున్నాడు ఈజిప్ట్ లో జరిగింది అట్లా పాకిస్తాన్ లో క్రిస్మస్ పండుగ ముందు క్రిస్మస్ పండుగ రోజు అందరు పోతారు మనం అందుకే పండుగలకు ప్రాధాన్యత ఎందుకంటే పండగలు పండగలు నియ నియామక దినములు సబ్బాతులు ఇవి రాబో వాటి ఛాయనే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉంది పండగలు నిజ స్వరూపం కావు పండగలు నీడలు నీడలు విగ్రహాలు విగ్రహాలను వెంబడించే వాళ్ళు అందరూ మరణిస్తారు అట్లా చెప్పడం కూడా కష్టమే వాక్యం నువ్వు అంత కఠినంగా ఎట్లా చెప్తావు బ్రదర్ నీ సహోదరుల గురించి కఠినం కాదు వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి చెప్తున్నా కాబట్టి మనలో ఉన్నది ప్రేమ ఆత్మ దేవుని యొక్క ఆత్మ వాళ్ళు అట్లా మరణించద్దని మనం ప్రయాసంతో ఇవన్నీ ఇంతగా వెతికి చూసి చెప్తున్నాం మనం మనం కూడా వాళ్ళలాగా ఐశ్వర్యాన్ని సంపాదించవచ్చు కదా నేను తలుచుకుంటే లక్షల లక్షలు సంపాదించుకోవచ్చు పైసలు ఎందుకు చేస్తాలే ఇప్పటికి కూడా నాకు ఒక రెడీగా జాబ్ ఉంది బయట దేశం కూడా చాలా వస్తూ ఉంటాయి అవకాశాలు కానీ నేను నువ్వు తీర్మానించుకోలే బోదలుచుకోలేదు ఎందుకంటే సమస్తం పెంట నువ్వు ఎంత సంపాదించుకున్నా తినేది ఒకటే చెప్పాలి రెండు చెప్పాలి దాని కొరకు నువ్వు అందులో భయ ఇవన్నీ నీకు ఎందుకు చూపిస్తాడు దేవుడు అప్పుడు నువ్వు లోకాన్ని ప్రేమిస్తే నీకు ఇవెందుకు చూపిస్తాడు ఇది ఆయన లోకానికి సంబంధించింది ఈ లోకానికి సంబంధించినవి కావు ఈ వాక్యం కాబట్టి మూడవ గుంపే మన ప్రయాసం ఆయన కళ్ళు కూడా దృష్టి వీళ్ళ మీదనే ఉంది రెండవ మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము నేను కడ్గం చూసి వాటిని ధర్ముదును ఈ రోజు ధర్మవాడుతున్నారు క్రైస్తవులు ఎక్కడ చూసిన ప్రపంచం ఎక్కడ దొరుకుతారా వీళ్ళని చూస్తున్నారు కాబట్టి ఆ దినము చలికాలం గాని విష కాకుండా మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఎందుకు చెప్పింది నేను గురవారము ఆదివారం ఆఫీస్ పని ఉండే నాకు కంపల్సరీ పోల్సి వచ్చింది ఆఫీస్ కి ఆదివారం కొంచెం సేపు అట్లీస్ట్ ఒక టూ అవర్స్ టైం దొరికితే ఇవన్నీ చదివి నేర్చుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాను ఇవన్నీ నేర్చుకోవాలని నేను చెప్పలేను నేను ఫస్ట్ చెక్ చేసుకుంటేనే మీ దగ్గర చెప్పగలను ఇది రీసెర్చ్ సంబంధించింది అంత ప్రయాసంతో వీటన్నిటిని రకరకాల ప్రాంతాలలో వెతకాల రకరకాల టూల్స్ కామెంటరీస్ డిక్షనరీస్ అన్ని వెతకాలా ప్రార్థనలు కూర్చోవాలా ప్రార్థనలో కూర్చున్నాక ప్రవ్వాళ నేను నా సొంత తలంపులకు నేను అవకాశం ఇస్తానేమో దాన్ని తీసిపోయి ప్రవ్వా నీ తలంపు నాకు ఈ ప్రభు వీటిని నేను అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇవి రికార్డింగ్ అయినాక ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వింటా ఉంటారు వాళ్ళు మోసపోవడానికి వీలు లేదు అని ప్రయాసంతో ఇవన్నీ వెతికి ప్రయత్నిస్తుంటా ఆ క్షణంలో దేవుడు నాకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసి కొంతసేపు మనం ప్రార్థనలో కూర్చుందాం కళ్ళు మోసుకుంటే ఆ విషయం ఎంత నేను జ్ఞాపకం చేస్తాను పర్లోక ప్రార్థన మన ప్రభు తన శిష్యులకు నేర్పించినప్పుడు పర్లోక మా తండ్రి నీ నామము పరుషుద పరచబడనుగాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోకం అది నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక అంటే అక్కడే నెరవేరుతుంది ఇక్కడ నెరవేరుతుందని అంటే పలువరాజు ఇక్కడ ఉందని దాని తర్వాత మా అనుదిన ఆహారం నేను మాకు దయచము మా ఇంట్లో చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధంలో క్షమించము ఇప్పుడు చెప్పండి మమ్మల్ని శోధనలోనికి తేక ఎప్పుడన్నా ధ్యానించిండ్రా అక్కడే నా అయిపోయిన సండే మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించుము శోధంలోకి తీసుకురాకు ప్రవ్వా అని ప్రార్థిస్తున్నావు తర్వాత దుష్టి నుండి తప్పించుము ప్రవ్వా అని ప్రార్థిస్తున్నావు ఏమీ అర్థం చెప్పండి అది వాక్యం ఎప్పుడైనా అర్థం చేసుకుంటారు ఆ వాక్యం అప్పుడార్థన మమ్మల్ని శోధంలోకి తీకు ప్రవ్వా అని ప్రార్థిస్తున్నావు రెండవది దుష్టి నుండి తప్పించుము అంటున్నాడు బాగా అర్థం చేసుకోండి లీడర్స్ నాట్ ఇన్ టెంప్టేషన్ బట్ డెలివర్స్ ఫ్రమ్ ఈ విల్ అంటే దుష్టిని తప్పించమంటున్నాడు మమ్మల్ని శోధంలోకి తీసుకురావద్దు అంటున్నాడు అని ప్రార్థించమంటున్నాడు లేకపోతే మిమ్మల్ని శోధంలో తీసుకెళ్తా అంటున్నాడు దుష్టునికి అప్పగిస్తా అంటున్నాడు ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు ఈ బురల తీర్పు క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉంది దేవుని తీర్పి ఇంటి దేవుని తీర్పు దేవుని ఇంటి ఎందుకు ఆరంభమైంది ఇప్పుడు అర్థమవుతుందా గుడ్డిగా ప్రార్థన చేసినాం ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టుని తప్పించుకుని ప్రార్థన గుడ్డిగా చేసినాం ఆ సత్యం తెలిసి ప్రార్థన చేసి నువ్వు శోధంలోనికి పోకుండా ఉండేవాడివి దృష్టికి నువ్వు దొరకకపోయేవాడివి వాడి వలలో నువ్వు చిక్కకపోయేవాడివి సముద్రంలో నువ్వు ఉండపోయేవాడివి భూమి మీద నువ్వు అక్కడ ఉండకపోయేవాడివి మనము ఆకాశవాసలం ప్రతి మన ప్రభు ఎక్కడున్నాడో మనం అక్కడ ఉంటాం ఈ క్షణము ఆయనతో పాటు ఉన్నాము ఆయన సన్నిధిలో నివసిస్తున్నాం మనం క్రింద ఉన్నాం గాని ఆత్మలో మనము అక్కడ ఉంటున్నాం సంచరిస్తా ఉన్నాం సమస్తం పెంట లోకం ఆ అనుభవంలోనికి మీరు ఎప్పుడైనా పోయినరా గంటలు గంటలు ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళ మీద మీకు అనుభవం అవుతుంది నీ శర్రంకెళ్ళి నీ ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చూస్తావు ఇది ఏంది పనికిరాని శరం దౌర్భాగ్యమైన శరీరం అంటలు అన్నట్టు దౌర్భాగ్యమైన శరీరం నుంచి నాకు విడుదల కల్పించేవారు ఎవరు అని ప్రార్థన చేసి ఆయన ఆ అనుభవంలోనికి నువ్వు పోగలవా ఆయన ఖచ్చితంగా శోధంలోనికి తీసుకొస్తాడు ఎందుకు కల్పిస్తాడు అర్థం చేసుకోండి ఆయన వాక్యానికి నువ్వు విరోధంగా ఉన్నావు అవిధేయంగా ఉన్నావు కాబట్టి శోధంగా కీర్పుతున్నావు దుష్టికి అప్పగించబోతున్నాయన ఇవన్నీ జరుగుతున్నాయే బూరల తీర్పుకు సంబంధించింది దృష్టిని చేతిలో వాళ్ళు చిక్కబడుతున్నారు మొదటి రెండు గుంపులు టూ థర్డ్స్ అంటాం ఇంగ్లీష్లో సర్పంలు తేళ్లు వాటి చేతుల నువ్వు ఎందుకంటే వాళ్ళ సహవాసం నువ్వు ఉన్నావు కాబట్టి కాబట్టి వాటి చేతుల నువ్వు కాబట్టి ప్రార్థించమన్నాడు వాటి చేతికి మమ్మల్ని అప్పగించక ప్రభు వారి నువ్వు ఈ సత్యని గ్రహించి ప్రార్థిస్తే వాళ్ళ సహవాసంలోకి వెళ్ళి నేను తీసుకొస్తాడు దేవుడు నువ్వు మతపరమైన సంఘంలో ఎప్పటి చాలా మంది ఏమంటారు తెలుసా నాకు వాళ్ళతో సహవాసం బ్రదర్ నాకు సంఘం కావాలి బ్రదర్ నాకు ఫెలోషిప్ కావాలి బ్రదర్ నాకు సహవాసం బ్రదర్ నీ సొంత ఉపయోగించి నువ్వు సమర్థించుకుంటున్నావు అక్కడ దేవుడు లేడు ప్రకణం గందల చూసిన ఎన్నిసార్లు దేవుడు బయట ఉన్నాడు సంఘం బయట ఆయన తలుపు కొడతా ఉన్నాడు అంటే బయట ఉన్నాడు నువ్వు లోపల వేరే ఒక యేసుని సేలిస్తున్నావు పౌలు చెప్పినట్లు వేరే ఒక ఏసుని వేరే సువార్తని వేరొక ఆత్మని పొందుకుంటున్నావు మనం మటుకు లేఖనుల మన పాపల మరణించి సమాధి చేయబడి లేఖనుల ప్రకారం మూడవనాడు తిరిగి లేచిన ఆయసుని నమ్ముకున్నాం ఆయసుని వెంబడిస్తున్నాం ఆయసుని మనం ప్రకటిస్తున్నాం ధైర్యంగా చెప్తున్నాం ఆయనకే సమస్త ఘనత మహిమ మనము ఇస్తున్నాం అందులో ఇంత కూడా మనకు అవసరం లేదు సమస్త ఘనత మహిమ మన ప్రభుకే రావాలా నీ సేవ జీవితం నీ వ్యక్తిగత జీవితం నీ అనుదిన జీవితం నీ కుటుంబ జీవితం నీ సాంఘిక జీవితం వలన ఆయనకే మహిమ రావాలా ప్రార్థిస్తాం కళ్ళు మూసుకొని పరిశుద్ధులకు తండ్రి మీకు వదనాలనైనా ప్రవ్వా మమ్మల్ని శోధలోకి తీయకుండా దృష్టిని తప్పించమని మేము తెలిసి ప్రార్థిస్తున్నాం ప్రవ్వా వానికి మేం దొరకద్దు ప్రవ్వాడు ఎంతగా జలడ జలడపటినా మేము దొరకం గొప్ప జనం దొరికిపోయినారు ప్రణగ్రంథం పండుగలు మీరు చూపించారు ఎన్నిసార్లు ఆ స్త్రీకి మీరు రెక్కలిచ్చి ఎగిరిపోయేటట్లు అరణ్యంలోనికి ఎగిరిపోయింది అక్కడ మీరు పోషించినారు ఆ స్త్రీని శ్రమల కాలంలో ప్రవ్వా లక్షా మందిని మీరు పోషిస్తారు సైతానికి దొరకనీయకుండా కానీ మొదటి శిష్యువు వెంటబోయింది ప్రవ్వాడు గొప్ప జనం వెంటబడుతున్నాడు ఈరోజు ఈ ప్రవచనాలు ముగించే టైంకి మేము సిద్ధమవుతున్నాం నైనా ఏ టైంలో ముగిస్తే తెలియదు కానీ ఎంతో మంది తెలిసిన వాళ్ళు ప్రవ్వా గొప్ప జనంలో ఉన్నారనైనా మేము రక్త సంబంధానికి ప్రాధాన్యత ఇస్తలేం ఆత్మ సంబంధానికే ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రవ్వా ఎందుకంటే మీరు ఆత్మ సంబంధానికే ప్రాధాన్యత ఇచ్చారు మొదటి నుంచి రక్త మాంసములు పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు అని మీరు హెచ్చరించినారు మమ్మల్ని కానీ ఎంతో ప్రజలు మాకు తెలిసిన వాళ్ళు ప్రవ్వా గొప్ప జనంలో ఉన్నారనైనా వాళ్ళు సర్పములతో తేళ్లతో సహవాసంలో ఉన్నారు ప్రవ్వ ఆ కొండ మండుతుంది ఇప్పుడు ఆ కొండని మీరు పడవేసినారు ప్రవ్వా ఆ కోపము రగులుకొని ప్రభావ మీరు క్రింద పడవేస్తున్నారు దాన్ని ఆ కోపం వలన మతపరమైన సంఘాలలో అలజడి గొప్ప జనం అక్కడ ప్రవ్వ సముద్రం రక్తమైంది గొప్ప జనానికి ఉంది క్రైస్తవ సంఘాలలో చర్చ ప్రవ్వా అంత రక్తమే ఎక్కడ చూసినా ఈరోజు నెరవేరుతుంది కానీ ఎవ్వరు అర్థం చేసుకుంటారు వీటిని పొలిటీషియన్స్ మీద వ్యతిరేకంగా ఉన్నారు ఇతర మతస్థల మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ మీ ప్రవచనం నెరవేరుతుంది మీ కోపం వాళ్ళ మీద రగులుకుంది అని ఎవ్వరూ ప్రకటిస్తలేరు ఎవ్వరు గ్రహిస్తులేరు ప్రవ్వా కానీ మాకు చూపించినారు ఇవి నేను వీటిని ధైర్యంగా ప్రకటించాలా కానీ ప్రేమతో ప్రకటించాలా భయపెట్టకుండానైనా ఓర్పు సాణలతో వీటన్నిటిని విశదీకరించి అనేట్లే ప్రకటించాలా అటువంటి సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి ప్రవ్వా తిరిగింటికి వెళ్తుండగా నడిపించండి ప్రవ్వా వేదనలు ఆరంభమైనసార్లు మాత్రం మాట్లాడనారు ప్రవ్వా వేదనలకు ప్రారంభమన్నారు ఎప్పుడో మేముంటుంది శ్రమల కాలంలో వేదన కాలంలో ప్రవ్వా ఇక్కడ ఏ సమాధానం లేదు లోకంలో అంత మోసమే ప్రతి పొలిటీషియన్స్ మోసమే చూపిస్తున్నారు ప్రవ్వా వాళ్ళు చేసే ప్రతి పనిలో మోసమేగా అనిపిస్తుంది మా కాబట్టి ఈ లోకంలో ఎక్కడా సమాధానం లేదు కేవలం మీలోనే ఉంది సమాధానం మా ఆ సమాధానం మాకు అనుగ్రహించమని ఈ సాంత సమాన ప్రవ్వా మాలోని దుఃఖాన్ని మాలోని వేదనను తొలగించమని మా భవిష్యత్తులు ఏ రీతిగా అన్న భయము మాలో ఉండడానికి మిల్లేదు ప్రవ్వా అవి మీ చేతిలో సురక్షితంగా ఉన్నాయని కీర్తనకారుడు నలభవ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు కాబట్టి భవిష్యత్తు గురించి మేము చింతించకుండా మీ మీద స్థిరమైన విశ్వాసం కలిగాం జీవించలేగన మీ విశ్వాసంలో అంచలంచగా మేము ఎదగాల ప్రభు సహాయపడమని ప్రార్థిస్తున్నాం మా సేవా జీవితాన్ని ఫలబరితం చేసి గొప్ప జనా చెద్ద కడిపించే బిడల్గా తయారు చేయమని మీ సాయంత్ర మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా ఎటువంటి యాక్సిడెంట్స్ కానియకుండా సురక్షితంగా ఇంటికి చేర్చమని ప్రతి పనిలో ఘన విజయం అనుగ్రహించమని రానయ్యున్న పరిశుద్ధ నామం ప్రార్థించి చిన్న ఆం